మాణిక్యవీనా ముపలాలయంతీ మలసా మంజుల వాద్విసా మాహేంద్రనీలద్యుతికోమలాంగీ మాతంగ కన్యా మనస స్మరామి स्वागत अनंक्री अक्षता वह निर्वहिस्टस्कार संवर साहित्य सांस्कृति చెప్పుకోదగ్గ కృషి చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలుగు భాషకి ఒక గొప్పగా సేవ చేస్తున్న సంస్థగా పేరు అంటే విదేశస్థులు కూడా తెలుగు తెలిసినటువంటి వాళ్ళు యువ గురించి తెలిసిన ఇప్పుడు యువతల గురించి తెలియకపోవచ్చు ఒక నలభై దాటినటువంటి వ్యక్తులు ఉన్నట్టు అయితే అనేటువంటి విషయం వాళ్ళకందరికీ తెలిసినది ఈ సందర్భంగా ఇంచుమించుగా ఏ సంస్థ ప్రకటించనంత నూట ఎనభై అత్యుత్తమైనటువంటి గ్రంథాలు కూడా ప్రకటించాయి అంటే సంబంధించి నన్నయ్య దగ్గర నుంచి ఈనాడు దాకా నారాయణ రెడ్డి గారి దాకా వాళ్ళ కో కవిత్వం కాని వాళ్ళ యొక్క ఉపన్యాసాలు గాని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీనికి మూలమేమిటంటే ఈ మూడో ఆదివారం జరిగేటువంటి ఈ ప్రతిభా సమావేశం ఈ ప్రతిభా సమావేశంలో ముఖ్యంగా ఇది యువకుల కోసం ఏర్పాటు చేయబడింది యువకుల్ని ఆకర్షించడాని కోసమని యువకుల్లో మాట్లాడడం రాయడం ఆలోచించడం తమ భావాలను వెలిపుచ్చడం ఇట్లాంటి విషయాలలో వాళ్ళకి ఒక విధమైనటువంటి కలిపి వాళ్ళకు ఒక ఇవ్వడానికి కోసమని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి సుమారు పంతొమ్మిది దసరా నాడు ఈ సంస్థ ప్రారంభింపబడుతుంది అప్పటి నుంచి అనేక కార్యక్రమాలతో పాటు ఒక సుమారు పదిహేనేళ్ల బట్టి మేము ప్రత్యేకంగా యువకుల కోసం వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు కూడా నడుపుతున్నాం ప్రతి నెల మొదటి ఆదివారం కేంద్ర గ్రంథాలు కేంద్ర గ్రంథాల నుంచి ఇక్కడ అక్కడ ప్రతి నెలా కూడా యువకుల కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి అందులో చాలా మంది పెద్దలు కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది నెహ్రూ గారు దాన్ని అభినయం చేస్తున్నారు మా గురువు గారు ఎట్లా అభివృద్ధి చాలా మంది ఉంటారు సుమారు ఓ మంది నూట మంది దాకా దానికి రావడం జరుగుతుంది అయితే ఇక్కడ పదిహేను ఇరవై మంది అందుకోసం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మాట్లాడే అవకాశం రాసే అవకాశం వాళ్ళ యొక్క భావాలు చెప్పుకునేటువంటి అవకాశం అక్కడ కేవలం కొంతమంది పెద్దలు వస్తారు సినిమా అనుమానాలు వెలిగొచ్చు దీనికోసమని ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఇంచుమించుగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తులలో అంటే అప్పుడు వచ్చినటువంటి నేను కూడా అట్లాగొచ్చినటువంటి వాడిని అప్పుడు వచ్చినటువంటి వ్యక్తులలో ఒక మాట్లాడేటువంటి నైపుణ్యం గాని రాసేటువంటి నైపుణ్యం గాని ఆలోచన విధానం కానీ ఒక సక్రమమైనటువంటి మార్గంలో నడవడాని కోసమని శిక్షణ కార్యక్రమం దీన్ని ఏర్పాటు చేసి దాన్ని మధ్యలో కొంతకాలం తప్ప మిగతా మళ్లీ ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొదటి రోజుల్లో మేము మొదటి మూడవ ఆదివారాలు పెట్టేవాళ్ళము ఆ మొదటి మూడు ఆదివారాలు పెట్టినప్పుడు ఒక ఆదివారం తప్పకుండా ఒక నవల ఉచితంగా ఇచ్చేవాళ్ళు అందరికి ఎంతమంది వస్తే పదిహేను ఇరవై మంది వస్తే కేవలం రెండు రూపాయలకే దాన్ని సభ్యత్వం రెండు రూపాయలే కానీ పుస్తకం కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరిగేది ఆ నవల చదివేవాళ్ళు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు వృత్త అంటే ఏదైనా ఒక విషయం ఇస్తే ఆ విషయం మీద ఎవరికి తెలియదు పాయింట్ వస్తున్నది అది దానిమీద ఒక సుమారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అంటే అప్పటికప్పుడు మనకు సద్యం అప్పటికప్పుడు ఆలోచించి దాని గురించి మాట్లాడి మంచి పదాలు ఉపయోగిస్తూ సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ పదాలు రాకుండా తెలుగులోనే మాట్లాడేటట్టుగా సాధ్యమైనంత వరకు చేసేటువంటి విధంగా దీన్ని అక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయండి ఇది కాకుండా ఈ రచన కోసమని అలాగే మీ యొక్క అభిప్రాయాలు చెప్పడానికి కోసం అభిప్రాయ సేకరణ గాని లేకపోతే ఒక క్లుప్త విషయం మీద ఏదన్నా ఒక విషయం ఇచ్చి మీరు దీని మీద ఒక నిమిషాలు మాట్లాడండి అంటే మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వస్తారు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది అట్లాగే ఇంకా కొన్ని కార్యక్రమాలు పుస్తక సమీక్ష మీకు నచ్చిన పుస్తకం లేదా మీకు నచ్చిన వ్యక్తి ఏ విషయానైనా మనం ముందు ఒకసారి అనుకుంటాం ఒక పుస్తక తప్ప మిగతా ముందే అనుకోవడం జరుగుతుంది ఒక నెల రోజులు ముందే మీకు చెప్పడం జరుగుతుంది ఆ నెల రోజుల్లో మీరు తయారై రాయడం కానీ మాట్లాడడం గానీ ఏదో చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా కార్యక్రమాలు నెరవేరుస్తూ ఇప్పుడు నిర్విఘ్నంగా చేస్తున్నాం యువకుల కోసమే ప్రత్యేకంగా పెద్దవాళ్ళ కోసం కూడా ఈరోజు మన దగ్గరికి అంటే పరిచయంలో జరుగుతుంది ముత్తు రాజయ్య గారని ఆయన ఇంగ్లీష్ లెక్చరర్ గారు మంచిర్యాలు మంచిర్యాలలో కేవలం ఇంగ్లీష్ లెక్చరర్ కాదు తెలుగు మీద చాలా అభిమానం తెలుగులో చాలా పుస్తకాలు రాశారు అన్నిటికంటే గొప్పదనంటే ఆయన అవధాని అష్టావధాని అవధానం చేసేటువంటి వ్యక్తి మన యొక్క యువభారతికి శాశ్వత సభ్యుడు జీవిత సభ్యుడు కాబట్టి వారిని నేను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారు కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు మనం అందరూ నాకు ఎట్లాగైతే అవకాశం వస్తుంది ఆయనకి ఎట్లా వస్తుంది ఈయనకెట్లా మీకందరికీ మీ అభిప్రాయాలు చెప్పే అవకాశం ఉంటుంది నిర్మం మాత్రం మీ అభ్యంతరాలు ఏమీ లేకుండా చెప్పచ్చు కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మీకందరికీ మరొకసారి స్వాగతం చెప్తే దీనివల్ల అంటే ఇప్పటి యువకులకు తెలియదు కానీ అప్పుడు మా మేము అయితే చాలా బాగా లాభపడ్డామని నేను అనుకుంటున్నా నేను కాని మా మిత్రులు కానీ అప్పటి రోజుల్లో మేము ఈ కార్యక్రమానికి రావడం వల్ల ఒక ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు మాట్లాడగలిగానంటే ఇంచుమించుగా నేను అప్పటి నుంచి కంటిన్యూ చేయడం వల్ల ఇట్లా మాట్లాడవేయడం గలనో లేదో నాకు తెలియదు అనుకోండి వేరే విషయం అయినప్పటికీ ఒక విషయం మీద దాని గురించి మాట్లాడడం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకళ్ళంటే తృప్తగోష్ఠి కార్యక్రమం ఒకళ్ళు నిర్వహించడం లేకపోతే ఒక ఉపన్యాసం ఒకళ్ళు ఇవ్వడం అట్లాగే ఏదైనా పుస్తక పరిచయం ఒకళ్ళు చేయడం అధ్యక్షులు కూడా ఇప్పుడు ఈ రోజు నేనున్నాను కానీ వచ్చేవారు మీరు ఎవరైనా ఉండొచ్చు అట్లా అందరికీ అవకాశం ఉంటుంది అందరికీ నిర్వహించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది ఇటువంటి కార్యక్రమాలకి మీకు మీ అందరికీ స్వాగతం ఇంకా ఎక్కువ మంది రావడానికి కోసం ప్రయత్నం చేయండి మా సంస్థ స్థాపకులు అప్పటి నుంచి ఇప్పటిదాకా సంస్థకి సమావేశకర్తగానే ఉన్నారు ఆయన ప్రమోషన్లు డీన్ యూనివర్సిటీలో డీన్ అని పెద్ద పెద్ద ప్రమోషన్లు కానీ ఇక్కడ మాత్రం సమావేశ ప్రారంభం నుంచి స్థాపించిన ఈ రోజు దాకా సమావేశకర్తగానే ఉన్నారు సరే మా అందరికీ కూడా ఆయన మా కన్నగారు ప్రభన్న చాలా గౌరవం ఇంతకుముందు కృష్ణమూర్తి గారు దివి సుబ్రహ్మణ్యం గారు తిరుమల శ్రీనివాసరావు గారు అందరూ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అందరి పేరు మీరు వినయ్యు విబ్రహ్మణ్య గారిని తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు సెంట్రల్ యూనివర్సిటీలో దీని గా చేశారు చాలా చాలా గొప్ప పదవులు తిరువెంటి కృష్ణమూర్తి గారు సాహిత్య అకాడమీ చాలా చాలా ప్రధాన కార్యదర్శి చేశారు తిరుమల శ్రీనివాస ఆచార్యాలి అనేక పుస్తకాలు రాసి ఇప్పుడు ఉన్నటువంటి పండితుల్లో చాలా గొప్ప పండితుల్లో వేళ్ల మీద లెక్క జీవితంలో మొదటి రెండు ఇద్దరు ముగ్గురు అట్లాంటి అప్పటికప్పుడు ఏదైనా మాట్లాడగల శక్తి ఉన్నటువంటి చాలా గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ సంస్థలో ఉన్నారు కాబట్టి ఆ సందర్భంగా వంగపాళి విశ్వనాథం గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడిన మన కార్యక్రమం అధ్యక్షుల వారి అనుమతితో నేను కాసేపు ఎక్కువసేపే మాట్లాడదామని చూస్తున్నా కారణం ఏం లేదు కొత్త గోష్ఠికి అది ఒక విషయం వారు చెప్పిన దానికి అదనంగా జోడించి నేను మాట్లాడే విషయం గురించి మాట్లాడతాను పంతొమ్మిది వందల అరవై మూడు అంటే యాభై సంవత్సరాల క్రితం నేను వారు యువకుల కిందే లెక్కండి ఇప్పుడు మేమిలా కనబడుతున్నాం గానీ అంటే ఇంకా వదిలిపెట్టకుండా ఎందుకున్నారు అన్న మీ ప్రశ్నకు సభాముఖంగా సమాధానం చెప్పను మీకు అనుమానం రావచ్చు అని ముందు నేనే ప్రశ్న వేస్తున్నా రెండవది నది ఇది అని మనం చెప్పినప్పుడు నదికి పేరు మారకపోవచ్చు కాని మనం చూస్తున్నంతలోనే ఆ నదీ ప్రవాహంలో నీళ్లు కదలుతున్నందువల్ల నీవు చూస్తున్న నీళ్లనే చూడటం లేదు కానీ చూస్తున్న నదినే నీవు చూస్తున్నావు సమాజంలో వ్యక్తులు పెద్దవాళ్ళు అవుతారు వదిలిపెట్టి వెళ్లిపోతూ ఉంటారు కొత్త తరం గుర్తుకొస్తూ ఉంటారు కానీ సమాజాన్ని పట్టించుకోవలసిన బాధ్యతకు సంబంధించినంత మటుకు అందరికీ ఆ బాధ్యత ఉంటుంది ఎవరికి చేతనైనట్లు వాళ్ళు ఎవరికి ఎంత వీలైతే అంత కాని పట్టించుకోని లక్షణం గనక అలబడినట్టు అయితే అంటే సమాజంలో కలబడుతున్నటువంటి ఆ లక్షణాలను గనక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే సమాజం ఎంకిపోతోంది అదే ప్రశ్న ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపచేస్తుంది ప్రశ్న ప్రగతికి కారణమవుతుంది సమాధానం అన్వేషించే ప్రక్రియ తెలిసినప్పుడు ప్రశ్న మనల్ని ముందుకు నడిచేటట్టు చేస్తుంది ప్రశ్న అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం నచ్చవచ్చు స్ఫురించవచ్చు లేక మరో సమాధానం తట్టకపోవచ్చు తట్టవచ్చు ఇంకొకరిని వింటూ ఉన్నప్పుడు ఓహో దీన్ని ఇలా కూడా ఆలోచించవచ్చు అన్నమాట అని మనం తెలుసుకోండి అంటే దీన్ని సోషల్ ఇంట్రాక్షన్ అని చెప్పని అంటాం మనిషి సంఘజీవి సంగజీవి అయిన కారణం చేత ఈ భావ సామర్థ్యాలు నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది అలా కాకుండా ఏకాకిగా ఏ అడవిలోనో ద్వీపంలోనో గనక జీవిస్తూ ఉన్నట్టయితే ఈ భావ నైపుణ్యాలు భాష అవసరాలు అంతగా ఉండి ఉండేవి కావు అంటే ఈ శరీరంలో ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే దాదాపు ఉన్నటువంటి ఈ బుద్ది బ్రెయిన్ మైండ్ ఇందులో ఆలోచనలు పదాలు మన నైపుణ్యాలు మన జ్ఞాపక ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి మనం మన సామర్థ్యాలు మనం మన ఆలోచనలు మనం మన నైపుణ్యాలు మనం మన ప్రశ్నలు మనం మన అన్వేషణ మనం మనం నేర్చుకున్నది మనం మన కళలు మనం మనం సాధించబోయేది మనం మనం నిరూపించుకోగలిగిన సత్తా దీన్ని పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా పరిపుష్టమవుతుంది మనం చిన్నప్పుడు స్కూళ్లలో చదువుతున్నప్పుడు కొన్ని జీవనదులు అని మనం అనుకున్నాం కొన్ని ఉంటాయి నీళ్లుంటాయి ఎండిపోవచ్చు అని మనం తెలుసు జీవనది అంటే మనకు అర్థమైనటువంటిది ఏమిటంటే ఎండిపోకుండా ఎప్పుడు రవ్వంతో కాస్తంతో ఎక్కువ ప్రవాహం వరదనో లేకపోతే బాబులు సన్నని ధారగాను పాయగాను ఉండేటువంటి నదిని జీవనది అని చెప్పని మనం అనుకున్నాం ఆలోచనలు కూడా నన్ను అడుగుతే జీవనదు లాంటివి ఎందుకంటే మేల్కున్నప్పుడు గాని నిద్రపోతున్నప్పుడు కానీ కూడా ఆలోచించినటువంటి స్థితి చాలా అరుదైన స్థితి పెద్దలెవరో చెప్పినట్టు ఏ ధ్యాన స్థితిలోనో అది కూడా కొందరికి మాత్రమే సాధ్యం అది కూడా కాస్సేపే సాధ్యం ఎక్కువసేపు ఆ థాట్లెస్నెస్ అంటే ఆలోచనారహిత స్థితిని అనుభవించి ఆ స్థితిలో నిలవగలగటం నిలపగలగటం నిలిపిన తర్వాత తిరిగి మళ్లీ ఈ ప్రపంచంలోకి రాగలటం కష్టం అని చెప్పని పెద్దలు చెబుతారు నాకు అదే అనుభవం లేదు మనం ఇంతగా ఆలోచనలతో మమేకమైనప్పుడు ఈ ఆలోచనలు ఎక్కడి వస్తున్నాయి ఎందుకొస్తున్నాయి ఈ ఆలోచన సుసంపన్నం చేసుకోవటం ఎలా ఆలోచనల వల్ల మన స్థాయి ఎదుట వ్యక్తులకు తెలుస్తుంది ప్రశ్నల వల్ల తెలుస్తుంది మనం మాట్లాడటం మొదలెట్టినప్పుడు మన యొక్క విషయ పరిజ్ఞానం తెలుస్తుంది భాష ప్రాభవం తెలుస్తుంది చక్కగా చెప్పగలుగుతున్నామా లేక విషయం అదే కానీ మామూలుగా చెప్పగలుగుతున్నామా దేనిక మాటలతో చెప్పటం వేరు సమాసభూజిష్టంగా చెప్పటం వేరు కాని ఎలా చెప్పినా ప్రభావోపేతంగా చెప్తున్నామా లేదా అనేటువంటిది ప్రతిభకు ఆర్కాడము అంటే చదువు ఏదైనా ఉద్యోగం ఏదైనా వ్యవహారం ఏదైనా మనిషి తన మనస్సులో ఉన్న అభిప్రాయాలను సుస్పష్టంగా ప్రభావోపేతంగా హృదయానికి తట్టుకునేలా చెప్పగలిగే సామర్థ్యాన్ని కనుక సంపాదించుకున్నట్లయితే సాధన చేసినట్లయితే అతను జీవితంలో విజయాలను సాధించడానికి సాఫల్యాన్ని పొందటానికి అవకాశాలు ఎక్కువవుతాయి స్కిల్స్ మీరు మీ నైపుణ్యాలు ఎందులో ప్రతిభ ఉంది ఎందులో సాధన చేయదలుచుకున్నావు మీ ఇష్టం కానీ సాధన చేయవాలి ఈ నైపుణ్యాలు అవసరం అనేటువంటి స్పృహత్వం వ్యక్తి జీవించవాలి దీనికి మనం గనక అంటే మనం అందరం కూడా చిన్న బాల్యాన్ని అనుభవించిన తర్వాతనే వయస్సులో పెరిగి మనం పెద్దవాళ్ళమైంది చిన్న పిల్లల్ని ఒక్కసారి మీరు గనక చూసుంటే ఎందుకంటే మన బాల్యం మనకి గుర్తుండదు మనం కాస్త పెద్దవాళ్ల భయం మర్చిపోతాం సహజంగా మనం మర్చిపోతాం పిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు మేల్కున్న కాసేపు మీరు గనక దగ్గరికి వెళ్ళి ఇలా గనక తడితే వాళ్ళ గుల తిప్పే అవకాశాలున్నాయి అంటే శబ్దగ్రహణ శక్తి అలానే మనం దగ్గరికి వెళ్లి ముఖంలో ముఖం పెట్టి చూసామనుకోండి బహుశా అర్థం కాకపోవచ్చు ఆ వయస్సులో కాని కళ్ళిట్లా చూస్తారు కాసి రోజులు అయ్యాక మనం నవ్వితే నవ్వుతారు లేదొకసారి మనం నవ్వకపోయినా వాళ్ళు నవ్వుతారు సహజమైన లక్షణం అంటే ఏ పంచేంద్రియాలతోనైతే మనం ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహిస్తున్నామో మనం చూసే సామర్థ్యం వినే సామర్థ్యం వాసన చూసే సామర్థ్యం ఋషి చూసే సామర్థ్యం స్పర్శ వీటితో మనం మన ఆలోచనల్ని ప్రపంచం గురించి తెలుసుకుంటూ గ్రహిస్తున్నాం కానీ ఈ ఐదింటికి జ్ఞాపక శక్తి లేదు కళ్లు చూస్తాయి కళ్లకు సొంతంగా మెమరీ అంటూ లేదు ఆ ఉన్న మెమరీ ఇక్కడ ఉంది ఇది నేరుగా చూడలేదు కళ్ళ సహాయంతోనే చూడగలిగి కెమెరాలో ఒక పిక్చర్ నెగిటివ్ పాజిటివ్ పెట్టుకున్నట్టు ఇక్కడ ఒక పాజిటివ్ ని పెట్టుకుంటోంది పెట్టుకుని ఏం చేస్తుంది రెండోసారి నేను మిమ్మల్ని చూసినప్పుడు కళ్ళు చూస్తూనే ఉన్నాయి చూశావా చూడలేదా ఇన్ని చూసినట్టుందే తెలిసిన ముఖంలా ఉంది మార్పు ఉన్నట్టుందే అభి చూడలేదు ఈ నిర్ణయాలు పళ్ళు చేయలేవు చేసేది ఇది దిట్టో మన చెవు ఫోన్ లో మనం గొంతులు పట్టుదాం ఎలా ఉన్నారు మేము వీరేనా అని మనం అడుగుతాం చూసావా కాదు కదా విన్నావు ఆ విన్న శబ్దం నీకు చెవికి జ్ఞాపక శక్తి లేదు ఇక్కడి నుంచి గ్రహించినటువంటి సమాచారాన్ని మెదడు విశ్లేషిస్తోంది మెదడు గుర్తు పెట్టుకుంటోంది మెదడు నీకు చెప్పుతోంది తెలిసిన గొంతు పలానా వాళ్లు మనవాళ్లు లేక అపరిచితులైన గొంతు లేదు జలుబు చేసినందువల్ల గొంతు తెలిసినట్టే ఉంది కానీ జలుబు చేసినందువల్ల ఉన్న గొంతు అనేటువంటి తెలుసుకుంటుంది అంటే मन आलोचन सामर्थ्यम पद्दी वयसो लेक चलव साधन वाल इतर प्रपंच चुटपा प्रपंच मन ग्रहण्यता आलोचन पदने चय विता अंत मागे ए అంత బాగా ఆలోచించగలం అంత బాగా మాట్లాడగలం ఎంత బాగా చదువుతామో అంత బాగా రాయగలం విని విని విని శబ్దాన్ని గుర్తుంచుకుని మాట్లాడటం సాధన చేశాం అందుకే నెలలు పట్టింది మనకు అమ్మ అక్క అది కూడా పూర్తిగానే ఉమ్మకా ఉన్న నెలలు పట్టింది మనకు ఆ తర్వాత ఓ బలపంలాంటిది పట్టుకుని వ్రాయటానికి కొన్ని సంవత్సరాల తర్వాతనే మనకు బలపం ఇస్తారు అంతవరకు బొగ్గు ముక్కనో శుద్ధముక్కనో తీసుకుని బౌడర్ పాడు చేసా తప్ప మనం ఒక ఆకారం వంటూ ఇచ్చి మనం చేయాలి ఒక నిమిషం రవిందా కింద పూర్తిగా కనుక ఖాళీ చేస్తుంటే అవును ఆయన రావచ్చు మనం కిందకు వెళ్ళి కూర్చుంటే లౌక్యంగా బాగుంటుందేమో లేకపోతే ఎవరైనా వచ్చిన వాళ్ళు అట్టించట్టే వెళ్ళిపోయే ప్రమాదం వాళ్ళు ఆలోచించరు నిశ్శబ్దం ఆవరించింది అంటే కార్యక్రమం అయిపోయింది నా పాయింట్ అడిగాలయ్యా ఇప్పుడు మూడో అంతస్తులో ఉన్నట్టు వచ్చిన వాళ్లకు తెలుసు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆలోచన లేదని వెళ్ళిపోతారు కదా ఆ దృష్టితో చెప్పారు అంతే అంతగాని ఇంకెళ్ళదు చూడు ఆలోచించు మనకు అవకాశం దొరికితే మధ్యలో బ్రేక్ అనౌన్స్ చేస్తూ కిందగలుగుతాం ఏమండి అంటే ఇప్పుడు ఏం జరుగుతోంది కొన్ని నెలలైన తర్వాతనే మనం చక్కగా వినగలుగుతున్నాము కొన్ని నెలలైన తర్వాతనే మనం కలర్ పట్టుకుని ఏదో రాయగలుగుతున్నాము మీకు తెలుసు అ ఆ ఇ అనేటువంటి అక్షరాలు మనం గనక దిద్దినట్లయితే ఒక రెండు వందల సార్ సార్లు ఐదు సార్లు దిద్దిన తర్వాత ఆ పలక తురిపేసి మళ్లీ బలప ముక్కిచ్చి మీకు అ ఆ రాయమంటే ఒకటి అమెరికా ఖండం ఒకటి ఆఫ్రికా ఖండంలాగా తయారవుతుంది రెండు మూడు సార్లు దిద్దిన తర్వాత అది మన పరిస్థితి కాదా తర్వాత తర్వాత మనం చాలా వేగంగా అక్షరాలు నేర్చుకున్నాం ఒక భాష వచ్చి కలం పట్టుకుని వ్రాయటమిది దీని శబ్ద స్వరూపం ఇది దీని ఆకారం స్వరూపం అని తెలిసిన తర్వాత ఆ కోఆర్డినేట్ చేసుకోవటం మనకు ఆలోచనల్లో వచ్చిన పదును వల్ల చాలా తేలిగ్గా మనకు అంటే ఓవర్ ఎ ఆఫ్ టైం గ్రోన్ తెలుగులో అక్షరాలు యాభై అంటారు కదా ఇంగ్లీష్లో ఇరవై ఆరే కానీ ఎన్ని వందల వేల పదాలు సృష్టించుకున్నాం वेला विषय वागू अर्थंस अलत्व अलत्व रूपमे का इंत सामर्थ्य अवकाश मन को साहित्य भाषा अभिमान मैं सदर्भ विनट गि पुस्तक उपयोग నాకు తెలిసినంత మటుకు తెలుగులో నేను ఎక్కడ చూడాల వినటం గురించి పుస్తకం ఏదో పుస్తకం ఎక్కడో చాప్టర్ నాలుగు పేజీలో ఉంటూ ఉండొచ్చు కానీ గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం వచ్చినట్టు లేదు ప్రశ్నించడం గురించి తెలుగులో పుస్తకాలు నాకు కనబడదా ఇంగ్లీష్లో పుస్తకాలున్నాయి అబ్జర్వేషన్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ గురించి ఆలోచనల్లో పాజిటివ్ థింకింగ్ కన్స్ట్రక్టివ్ థింకింగ్ డైవర్జెంట్ థింకింగ్ కన్వర్జెంట్ థింకింగ్ కన్స్ట్రక్టివ్ థింకింగ్ కోఆపరేటివ్ థింకింగ్ అని అంటే ఒక ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి ఒక భాష అందులో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులు వాళ్ల యొక్క తర్క సామర్థ్యంతో సృష్టించిన శాఖోపశాఖలైనటువంటి విషయాలు ఇతరత్రా భాషలు మనం అణిగి పడి ఉన్న కారణం చేత నాకు తెలిసినటువంటి ఉన్న ఏమో తర్కశాస్త్రం అని మనకుంది అవునా అది అందుబాటులో ఎక్కడుంది ఎవరికో కొందరికి తెలుసు తెలిసిన విషయ మిత్రులతో పంచుకున్నారా అందరికి తెలుసు వచ్చిందా నేర్చుకో చూడు నేర్చుకో గమనించి చూడు నేర్చుకో అంతే కూచోబెట్టి చెప్పే వ్యవస్థ నేర్పించే వ్యవస్థ ఆ గతాన్ని సంరక్షించుకునే వ్యవస్థ దాన్ని పట్టుకుని భవిష్యత్తును మంచి భవిష్యత్తుగా నిర్మించుకునే వ్యవస్థ పొరాయి పాలనలో ఇన్ని మంగళ ఏడు మనం ఉన్నందువల్ల వచ్చినటువంటి స్థితి దుర్భరమైన స్థితి దుస్థితి పట్టించుకోకపోతే ఇంకా చందాలంగా తయారయ్యేటువంటి పరిస్థితి అందుకని చూటం గురించి కేర్ఫుల్ అబ్జర్వేషన్ అంటే చాలా జాగ్రత్తగా గమనించడం గురించి సునిశ్చిత పరిశీలన గురించి వినటం గురించి మాట్లాడటం గురించి సరే వాసన స్పర్శ గురించి పెద్దగా అంత లేవు ఎందుకంటే ఈ రెండు చూస్తున్నటువంటిది వింటున్నటువంటి ద్వారానే మనం తొంభై తొంభై శాతం విషయాలను గ్రహిస్తామని మిగిలిన మూడు ఎలిమెంట్స్ కూడా మిగిలినటువంటి బ్యాలెన్స్ తో సర్దుకుంటామని అని చెప్పని పెద్దలు చెబుతాం అందుకని ఇదంతా ఎందుకు ఇంత వివరంగా చెప్పానంటే మనిషి మంచి వ్యక్తి కావాలి అని అంటే వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి అంటే నీ ఆలోచన సామర్థ్యం జరగాలి ఆలోచన సామర్థ్యం పెరగాలి అంటే చూసే నేర్పరితనం వినే సామర్థ్యం ఈ రెండింటినీ ఇక్కడ పొందుపరిచేటువంటి తత్వం జ్ఞాపక శక్తి ఆ జ్ఞాపక శక్తితో నీవు మళ్లీ చెప్పగలగటో బాగా చెప్పగలగట నచ్చ చెప్పగలగట సాధన చేయగలగటం దానితో నీవెందుకున్న కార్యరంగంలో ఉన్నత స్థాయికి వచ్చేటువంటి సామర్థ్యం ఇది సాఫల్యానికి పునాది ఈ ఆలోచన దృక్పథంతో యోగా కార్యక్రమాలను నిర్ణయించండి మొట్టమొదటి ఇప్పుడు మీకు చుట్టగోష్ఠి కార్యక్రమం ఉంటుంది అదేమిటో దాని గురించి నాలుగు విషయాలు చెప్పి ఈ లోపల ఈ సమావేశానికి మొదటిసారి వచ్చినటువంటి మిత్రులు దయచేసి పాతవాడు కావాలంటే ఇంకా ఇస్తున్నాను మొదటిసారి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ పరిచయం చేయడానికి వీలుగా అందులో ఉన్నటువంటి అంశాలను పూరించండి తర్వాత అమ్మా తర్వాత ఇద్దరుగా అంత ఇప్పుడొద్దు అమ్మా ఇప్పుడు చదవడం బోల్దట్టేస్తారు మరాడు వర్తుక ఎదుగుపరిచిపోతావు నేను అక్కడ పెట్టినందుకు బ్యాగ్లో నుంచి తీసి గుర్తుండాలి ఇవన్నీ ఇద్దరుగా ఇవ్వడానికి తీసుకొచ్చా క్లుప్తమో అంటే నీకు తెలుసు సంక్షిప్తంగా అర్థం ఒక విషయాన్ని ఇచ్చి మీకు ఒక నెల రోజులు అంతకన్నా ఎక్కువ వ్యవధి ఇస్తే దాని గురించి సంసిద్దులై నాలుగు పుస్తకాలు చదివో పది మందితో కలిసో చర్చించి విషయ చేసి దాని చక్కగా ఒక ఉపన్యాసంగా తయారయ్యి ఇంట్లో సాధన చేసి అద్దం ముందో స్నేహితుల ముందో ఇంట్లో కుటుంబంలోని వ్యక్తుల ముందో ఆ తర్వాత వచ్చి గడగడలాడించడం అనేటువంటిది జరగాలి జరుగుతుంది జరగవాలి కానీ ఇక్కడ మేము ఈ పోస్ట్ మాస్టర్స్ క్లబ్ అని ఇంటర్నేషనల్గా ఒక పాపులర్ సంస్థ ఒకటి మాకున్న అనుభవంతో మేమేం చేశామంటే ఇక్కడ సద్య స్ఫూర్తితో అంటే స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు ఇవ్వబడ్డ విషయం గురించి రెండు నిమిషాల సేపు మీరు మాట్లాడవలసి ఉంటుంది అంటే దీనివల్ల ఒక చిన్న షార్క్ ట్రీట్మెంట్ లాంటిది దీనివల్ల మీకున్నటువంటి స్టేజ్ ఫియర్ అంటే సభాకంపము పోవాలి ఏ విషయం గురించి అయినా మాట్లాడేటువంటి ధైర్యము సాహసము మీలో కలగలేదాహరణకి మీరేం చదివారు సార్ బేసిక్దివారు ముందు బీఎస్సీ చదివారు ఎంబీఏ బీఎస్సి మీరు చదివారు అంటే మీ బీఎస్సీలో గానీ ఎంబీఏలో కానీ పొలిటికల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్ ఉండే అవకాశం లేదు కదా ఎవరో న్యూస్ పేపర్లు చదువుతారు టీవీ న్యూస్ చూస్తారు అవగాహన ఉంది కుండదని నేను నన్ను మీకు అవకాశం లేదు ఇప్పుడు ఉదాహరణకి నేను గనక ఒక విషయాన్ని మీకిస్తూ భారత చైనాల మధ్య యుద్దం కుస్తుందా అని ఫ్రెస్ట్ అడిగారు సార్ చదివానండి ఎంబీఏ చేశానండి నాకు ఆ విషయం గురించి తెలియదండి అని మీరు ధర్మమే కానీ మీ అనేది ఏంటంటే సమాజంలో ఆయన రావచ్చు సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా జీవించదలిచినటువంటి వ్యక్తికి కొంత సమాజ స్పృహ ఉండాలి ఇప్పుడు నేను సైన్స్ చదవాల మీరు గనక డార్విన్ థియరీ గురించి డార్విన్ సిద్ధాంతం గురించి వివరించండి అని అంటే మందించాలి సార్ నాకు ఓ దార్విన్ కోతి గొరిల్లా మనిషి పుట్టాడంటా నాకు అంతకు గురించి తెలియదండి అని నేను అంటే నేను ఎందుకు చెప్తున్నాను విషయం కొత్తదైనప్పటికీ అప్పటికప్పుడు మీ కాళ్లపై నిలుచుని మీరు ఆలోచించే స్థాయికి గనక కావలసిన ప్రోత్సాహాన్ని మీకు మీరు ఇచ్చుకోగలిగినట్టయితే స్వీయ స్ఫూర్తితో గనక ప్రవర్తించగలిగినట్టయితే అప్పుడు మీ మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది అది మాకు కావలసింది అంటే ఓ నాలుగు పుస్తకాలు చదవాలన్నమాట వేరే విషయాల గురించి అవగాహనను పెంపొందించుకోవాలన్నమాట ఏ విషయం ఇచ్చినా బాగా తయారై వచ్చి మాట్లాడటం వేరు తేరవక్కర్లేదు నేను మాట్లాడతాను రెండు నిమిషాలేగా అనే ఆ భయాన్ని పోగొట్టి ఒక ధైర్యాన్ని మిలో నింపడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం దీనికి ఫండమెంటల్ గా ఏమిటంటే మన స్క్రిప్షన్ లో युवभारतिगोट समीक्षा पत्र अब पे इन मंजुला मंजुला मुझू सीनियभ्य सीनियर अंतर ఈ కార్యక్రమం తెలిసిన వ్యక్తులు ముందు మాట్లాడతారు అంటే కొత్త వాళ్లకు ఆ కొత్త పోవటం కోసం అని చెప్పి ఆ తర్వాత కొత్త పాత తేడా లేకుండా ఉన్నవాళ్లలో ఒక పది మందిని మాట్లాడమనటం జరుగుతుంది ఆ ఎవరికి ముందు ఆ డబ్బా పెట్టడం జరుగుతుందో వాళ్లు ఆ ఉన్న కాగితాలలోంచి ఏదో ఒక కాగిత ముఖం తీసుకోవాలి ముందు లేచి నిలబడేది అధ్యక్ష గుప్తగోష్ఠి నిర్వాహక అని సభను సంబోధించి ఆ విషయాన్ని పైకి చదివినిపించారు అంటే నాకు వచ్చిన అంశం ఇది పదాన అంశం నాకు వచ్చింది అని చెప్పని చెప్పడం అన్నమాట చెప్పిన తక్షణమే అప్పుడు మా మిత్రుడొకరిక్కడ కూర్చుని గడియారంలో మీరు ఎంత ఏది అధ్యక్ష గుప్తగోష్ఠి నాకు వచ్చిన విషయమిది అని చెప్పిన క్షణంలో మాట్లాడటాన్ని గడియారంలో చూస్తూ ఉండాలి ఒక నిమిషం నలబై ఐదు సెకండ్ల తర్వాత ఒక హెచ్చరిక మోత ఇవ్వబడుతుంది ఆ తర్వాత సెకండ్లలో మరోత ఇవ్వబడుతుంది దీనివల్ల ఒక నిమిషం నలభై ఐదు మీరు ఉపన్యాస ప్రారంభ విన్యాసము విషయ విస్తరణ వివరణ ఆ పదిహేను సెకండ్లలో దాన్ని కృప్తంగా ఉపసంహారం చేసేటువంటి సామర్థ్యాన్ని రెండు నిమిషాలలో మీరు అలవర్చుకోవాలి అని చెప్పని మా ఆలోచన అన్నమాట ఈ మన ఉపన్యాసం బాగుపట్టడానికి మనం వచ్చాం గానీ మిగిలిన వాళ్ళ ఉపన్యాసాలు ఎందుకు వినాలి అనే ఒక్కొక్క దుర్బుద్ధి మనలో కలిగే ప్రమాదం ఉంది అందుకని దానికి మేమేం చేశామంటే మీరు ఇతరులను వినవలే ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని వినవలే అభిప్రాయం మీ మనసులో ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడ వ్యక్తి పేరు ఆ వెంటనే విషయం రాసుకున్నాక ఆ వ్యక్తిలో అభినందించదగ్గ అంశాలు ఉన్నాయా ఉదాహరణకి స్పష్టంగా మాట్లాడారు భాష బాగుంది వివరణ బాగుంది ఏదో కొంచెం నవ్వించారు ఏదో ఆలోచింప చేశారు ఏదో చెప్పవలసిన అంశాలు చెప్పారు అని రాసుకోవచ్చు అలానే ఇంకా అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అంశాలుంటాయి కొందరు కాసేపు మాట్లాడారు కొందరు మధ్యలో మింగేస్తారు కొందరు వాక్యం మింగేస్తారు కొందరు అస్పష్టంగా మాట్లాడతారు ఇలా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుతున్న వ్యక్తి గమనించకపోవచ్చు గానీ వింటున్న వ్యక్తులు గమనించేటువంటి అవకాశం ఉంటుంది అవి గడవా ఇలా మనం ఈ కార్యక్రమం ముగించిన తర్వాత ఆఖరణ ఎవరు రాసిన కాగితం వారి పేరు వారి సంతకం పెట్టవచ్చు ఇక్కడ ఆ కాగితం వారు తీసుకెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఆయన మాట్లాడారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మనం ప్రతిస్పందించి ఉండవచ్చు సమావేశం అయిపోయిన తర్వాత కాగితాలు తిరగేస్తే ఓహో నా ఉపన్యాసం ఇవి వీళ్ళకు బాగున్నాయన్నమాట నా ఉపన్యాసంలో ఇంకానే అభివృద్ధిపరచుకోవాల్సిన అంశాలు ఇంతమంది నాకు చెప్తున్నారన్నమాట అని ఫీడ్బ్యాక్ అని చెప్పని అంటాం మాస్టర్ ఫీడ్బ్యాక్ ఎవరంటారు చిన్నగా అవునంటారా చాలా రోజులు వ్యక్తిగా చాలా సమీక్ష పరోక్షంగా పునఃమీక్ష యాక్షన్ రియాక్షన్ కదా ప్రతిస్పందన అంటే ప్రతిస్పందన అంటే ఇప్పుడు నేనేదో విషయం చెప్పాను మీరు స్పందిస్తున్నారు అది ప్రతిస్పందనవుతుంది ఫీడ్బ్యాక్ అవ్వదు అంటే ఇంగ్లీష్ లో ఉన్న ఫీడ్బ్యాక్ అర్థానికి తత్తుల్యమైన పదం మీ పరిచయం ఉండవు ఎక్స్ప్లాయినార్థం అయి ఉండవచ్చు మరదాంత చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు కదా దోపిడీ అర్థం వస్తుంది మీరు అన్నది నాకు అర్థమైంది అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు చూడండి చిన్న చర్చ ఓహో మనకు తెలిసిన ఇంగ్లీష్ పదానికి తెలుగు వెతుక్కోవాలకు తెలిసిన తెలుగు పదానికి ఇంగ్లీష్ ఈక్వల్ ఇంటి భాషా పరిజ్ఞానం పెంచుకోవాలన్నమాట ఎక్కువ పదాలు తెలుసుంటే ఎక్కువ బాగా ఆలోచించగలం చదివింది తక్కువై గుర్తున్నది ఇంకా తక్కువైతే తక్కువ స్థాయిలోనే ఉండవచ్చుంది ఇలా విస్తరించుకుంటూ పోయే టేపుకుందిగా తప్పది సర్దుకోవచ్చు సదుకోవచ్చు సో ఇలా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఆ తర్వాత మాట్లాడినటువంటి వ్యక్తుల్లో సీనియర్ సభ్యుల్ని గ్రహాయించి జూనియర్ సభ్యుల్లో ఎవరు బాగా మాట్లాడారని మీరు భావిస్తారో వాళ్ళకు ఒక చిన్న పుస్తక బహుమతి ప్రోత్సాహకంగా ఇవ్వబడుతుంది ఇది క్పప్తోష్ఠి కార్యక్రమం ఇది బహుశా ఒక ముప్పావు గంట గంట సేపు పడుతుంది అవునా అంటే కొత్త వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ వివరణ ఏమిటో ఎందుకు నిర్వహిస్తున్నామో ఎలా నిర్వహిస్తున్నామో దీని లాభాలు ప్రయోజనాలు ఏమిటో వివరించడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీమతి మంజుల గారు మా జవహర్లాల్ నెహ్రూ గారి శ్రీమతి ఆవిడ నిర్వహించారు అమ్మా ఒక్కమిషన్ తగ్గింది నువ్వు కొంచెం ఆగా ఈ అతిథి పత్రాలు ఇచ్చేయండి దయచేసి అతిథి పరిచయ పత్రాలు రాసేయండి వ్రాసిన వాళ్ళు ఇచ్చేయండి నువ్వు ఒక్క అయ్యా ఇంకా మన రాసిన వాళ్ళు ఇచ్చేయండి బాబు సార్ సార్ వీలుంటే మీ ఇమెయిల్ ఐడి కనుక ఉన్నట్టు అయితే ఇవ్వండి అయ్యాయిందా కాలము మనం పెట్టినట్లేదు ఉంది బాబు ఉంది చూసా నువ్వే దేన్ని పరిచయం చేసి చేసుకున్నా సార్ ఏమ్మా ఇస్తాను అతిథి పరిచయం పత్రమా సారీ నీ పేపర్ అనేసరికి నా దృష్టి మొదటిస్తేనా లోపల వస్తాయి ఇంకో నాలుగు మీరు ఇంతట్లో రాస్తూ ఉందండి నేను ఇంతలో కొంతమందిని పర్ఫెన్ చేస్తుంటారు ఇందులో మన ఈ కార్యక్రమానికి కొంచెం మిగతా వాళ్ళందరూ యువకుల పెద్ద మా మా వారు అయినటువంటి ముద్దు గారు ఆయన ఎంఏ ఆంగ్లం అలాగే ఎంఎడ్ చేశారు తర్వాత ఇంటర్ నేను చెప్పినట్టుగానే ఆంగ్ల ఉపన్యాసకుడు అంటే ఇంగ్లీష్ లెక్చరర్ పనిచేశారు తెలుగు సంస్కృతం ఇంగ్లీషు అనర్కలంగా మాట్లాడగలరు వారు అసావధానాలు వేస్తారు అసావధానం అంటే మీకు తెలుసు ఎంత ఆయన దాని గురించి చెప్తారు మీరు చూస్తున్న మధ్య జరుగుతూ ఉంటారు ఎనిమిది రకాలైనటువంటి పుచ్చుకులు ఉంటాయి వాళ్ళందరికీ సమాధానం ఇవ్వాలి మళ్లీ చెప్పినవన్నీ చెప్పాలి ఆ పద్యాలన్నీ కూడా అది ఒక ప్రత్యేకమైనటువంటి ధారణ అది దాంట్లో సమగ్రులైనటువంటి వారు తర్వాత పద్యాలు చాలా బాగా రాస్తారు ఈ మధ్య ఆయన సాయి మీద శతకం కొన్ని పద్యాలు రాస్తారంటే అవధాని కాబట్టి అదే వృత్తి కాబట్టి ప్లస్ సాహిత్యం మీద మంచి పట్టు ఉన్నటువంటి వ్యక్తి ఆంగ్ల సాహిత్యం మీద కాకుండా తెలుగు సాహిత్యం మీద సంస్కృత సాహిత్యం మీద పట్టున్నటువంటి వ్యక్తి వారు ప్రస్తుతం నిజాంపేట అంటే పుకట్పల్లి దగ్గర ఉండేటువంటి నిజాంపేటలో ఉంటున్నారు వారు యువభారతికి శాశ్వత సభ్యులు కానీ యువభారతి సమావేశానికి మొదటిసారి వస్తున్నారు అయితే వారు ఇక్కడి నుంచి వారు తప్పకుండా వస్తాను కొద్దిసారి రావాల్సిందే అక్కడ టూర్కి వెళ్ళినట్టున్నారు ఇంకోసారి రాలేతారు కాబట్టి వారికి మా యువభార్ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను అలాగే వారికి ఈ సాహిత్యం మీద యువభారతి మీద ఎట్లాగా వారికి అభిమానం ఏర్పడిందంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అంటే మీకందరికీ చెప్పాలి అయిన కోసం కదా మేము ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం ఆచార్య దివాకర్ల వెంకటవధాన గారని చాలా గొప్ప వ్యక్తి ఆయన ఉపన్యాసాలు ఏర్పాటు చేసి మీరు ఊహించరు అంతమంది జనం వచ్చారు అంటే సుమారు ఐదు వేల పదివేల మంది జనం ఆ సభలకు వచ్చేవారు ఈవెన్ సినిమా యాక్ట్ వచ్చిన అంతమంది జనం కానీ సాహిత్య సమావేశానికి అంతమంది వచ్చారంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తా అప్పుడుండేటువంటి ప్రధానమంత్రి అప్పుడుండేటువంటి ముఖ్యమంత్రి తర్వాత ప్రధానమంత్రి అయ్యారు పివీ నరసింహరావు గారు ఏమన్నారంటే మీ సమావేశాలు అంటే మేము ఆంధ్ర సారస్వత పరిషత్తులో పెడితే అక్కడ సరిపోక బయట కూడా నిలబడి ఇంకా బయట రోడ్డు మీద కూడా నిలబడేవాళ్ళు అంతమంది వచ్చేవాళ్ళు సాహిత్య సమావేశాలు ఈ రోజు పది మంది కూడా రావట్లేదు వేరే ఆయన ఏమన్నారంటే మీ సమావేశాలు ఇక్కడ కాదు మీరు లాల్ బహదూర్ స్టేడియంలో పెడితే బాగుంటుంది అప్పుడు మీకు సరిపోతుంది లేకపోతే జనాలు సరిపోవట్లేదు మాట్లాడుతున్న ఎవరో తెలియట్లేదు బయట నుంచి వాళ్ళకి అని అంటే అంత సమర్థవంతంగా మాట్లాడగలిగినటువంటి దివాకర్ల వెంకటావధాని గారి ఉపన్యాసాలు విని యువ భారతి మీద ఆసక్తి పెంచుకున్నాను అది నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి అవి పుస్తకాలు చాలా వరకు కొన్ని ఉన్నాయి మా దగ్గర ఇంకా కొన్ని కొన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం మీకు కాబట్టి ఆ దాన్ని వినడం వల్ల దాన్ని ప్రత్యేకంగా రాశారు కాబట్టి నేను పంతొమ్మిది వందల జరిగినటువంటి ఉపన్యాసాలు విన్నారు తర్వాత వారికి స్వాగతం తర్వాత టి వీరేంద్ర గారు వీరు బీకామ్ చదివారు వీరు వృత్తి వ్యాపారం వ్యాపారం చేస్తున్నారు తర్వాత అభిరుచులు ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన ఇతర విషయాలకి తెలుసుకోవడం మీద వీరికి అవే అభిమానం ఉన్నట్టు చెప్తున్నారు ఏఎస్ రావు నగర్ లో ఉంటారు మేనేజ్మెంట్ దాటిన తర్వాత ఈఎస్ఈ ఈసీఏ అక్కడ ఉంటారు వీరు యువ భారతి ఎట్లా తెలుసు అంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తెలుసుకున్నారు వారికి ఈ మా వ్యూహార్కి హృదయపూర్వకంగా సాధ్యం కలుగుతుంది గారికి తర్వాత విష్ణువర్ధన్ గారు ఈయన బీటెక్ చర్వారు ఇంతకుండా మీరు వచ్చి కాబట్టి ఈయన ఉండడం చాదరఘాట్లో ఉంటారు చాదరఘాట్లో ఉంటారు ఇంతకుముందు మనకి సమావేశాలకు వచ్చారు ఈ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాటికి న్యూస్ పేపర్లో వాటికి సి అభిమానం పెంచుకునే వారు ఇచ్చారు వారికి కూడా యువకులు వారికి కూడా మా ప్రదేశ్వర స్వార్థం చెప్తున్నారు అలాగే బి సుదర్శన్ రెడ్డి గారు సరే కదా మీరు బీఎస్సీ బీఎడ్ చదివి ఇప్పుడు రక్షక భాష శాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు మీరు సభ్యులయ్యారు కదా మా ఫస్ట్ ఇంకొక పోలీసు వచ్చింది లాస్ట్ టైం మెండర్ అయ్యారు ఆయన అన్ని రకాల వాళ్ళు మా ఈ ఇందులో వస్తుంటారు వాళ్ళకి అందరికి మా స్వాగతం కూడా ఈయన అభిరుచి పుస్తకాలు చదవడం వీరికి అభిరుచి కింద వీళ్ళు పేర్కొన్నారు ఈయన ఉండడం ఉండేటువంటి పోలీస్ క్వార్టర్స్ లో ఉంటారు వీరికి ఈ ఈనాడు పేపర్లో చూసి ఇతరులు చెప్పడం వల్ల విని దీనికి ఈ కార్యక్రమాలు తీరు చేసినట్టుగా వారు చెప్పారు వారికి కూడా మా హృదయపూర్వక సాహసం కలుగుతుంది తర్వాత కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు ఇంకొక ఆయన ఉన్నారా టీఎస్ ఎన్టీవీ ఆయన కొమ్మిరెడ్డి కొమ్మిరెడ్డి శ్రీనివాసరావు కొమ్మిరెడ్డి కే శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి కాబట్టి ఈయన ఎంబీఏ చదివారు పుస్తకాలు చదవడం ఈయన యొక్క అభిరుచి వీరు ఉండడం కేపిఎస్ కుకట్పల్లి మా వైపు ఉంటాం మేము కూడా కుకట్పల్లి కాబట్టి వీరు విశ్వనాథన్ సార్ ద్వారా పరిచయం అవుతున్నారు కాబట్టి వారికి ఈ సమావేశానికి తర్వాత ఎం రాజేష్ రెడ్డి గారు వీరు విద్యార్థి ఇంకా చదువుతున్నారు కానీ ఇప్పటికే ఎంఎస్సి గ్లియర్ చేసే చదువుతున్నారు మీరు చదివేస్తారు మంచి మా పుస్తకాలు చదవడం చాలా ఉపయోగపడతాయి యోగారి తర్వాత పుస్తకాలు చదవడం క్రికెట్ ఆట ఈ రెండు వారి యొక్క వారు చిరునామలేదు వారికి మేము స్వాగతం పలుస్తాం తర్వాత ఎం కృష్ణరా మీరు నమస్కారం వీరు వీరు కూడా ఎంఏ బిఎడ్ ఈరోజు ఎక్కువ మంది బిఎడ్ అంటే ఉపాధ్యాయ వృత్తిలో లేకపోతే దాంట్లో ప్రవేశించబోయే వాళ్ళు వస్తున్నారు నటన సాహిత్యం నేర్చుకోవడం ఇది వారి యొక్క అభిరుచులు సాహిత్యం మీద అభిరుచి నటన మీద నాటకాలు ఉన్నటువంటి అభిమానం ఉంది వీరు నింబోలి అడ్డాలో కాచికూడే నింబోలి అడ్డలో ఉంటారు వీరికి పేపర్లో న్యూస్ పేపర్లో చూసి వార్తాపత్రికల్లో చూసి ఈ వార్తలో కలిసి అయింది వారికి హృదయపూర్వకంగా స్వాగతం పడుతున్నారు అలాగే సుప్రజ్ ఆర్ సుప్రజ్ మీరు ఆర్ సుప్రజ్ గారు సుప్రజ సుప్రజ్ అమ్మాయి అంటున్నా అందుకే నాకు నా దిగిరి సుప్రజ్ ప్రజెక్ టీకా సుప్రజ్ మీరు బీటెక్ చదివారు ఇంకా చదువుకుంటున్నారు ఇంకా పోతు పర్సెంట్ మరి ఏ రోజు చదువుతున్నారు స్టూడెంట్ గానే ఉన్నారు ఈయన కరీంనగర్ నుంచి వచ్చారు కరీంనగర్ కరీంనగర్ నుంచి వచ్చారు ఈనాడు వార్తాపత్రికలో చూసి వివాహాత్వ పరిచయం ఏర్పరచుకోవడానికి కోసం వారు వచ్చారు వారికి మా రేపు ఒకసారి ప్రయత్నించారు అట్లాగే ఆర్వీ శ్రీనివాస్ గారు మీరు అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్సీ చేశారు సివిల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ ప్రస్తుతం అసిస్టెంట్ ఇంజనీర్ ఎప్పుడైనా డిపార్ట్మెంట్ నమస్తే వాటర్ సప్లై వాటర్ సప్లై వీరు పుస్తకాలు ముఖ్యంగా వార్తాపత్రికలు తరగవ వీరికి అందించి వీరు కూడా కరీంనగర్ నుంచే వచ్చారు కరీంనగర్ నిధిలో స్వాతం నుంచి వచ్చారు తర్వాత వీరు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి దాని వారి ఆధారపడి చేసి జరిగింది మీకు హృదయపూర్వక స్వాగతం మీరు హైదరాబాద్ వచ్చినట్ల మమ్మల్ని కదవండి చాలా సంతోషిస్తుంది తర్వాత మూడే కొలై నాయక్ మీరు మీరు ఎంబీఏ చదివారు పోటీ పరీక్షలకి సిద్దమవుతున్నారు చేయడం కోసం పుస్తక పట్టణం వార్తాపత్రికలు చదవడం వీరి యొక్క వీళ్ళు వీరు అనంతపురం జిల్లా బొల్లపల్లి కండా గొల్లపల్లి కండా నుంచి నాయకు గారు కాబట్టి గొల్లపల్లి కండా నుంచి వస్తున్నారు ప్రొఫెసర్ వంకపల్లి ఇస్తున్నారు తద్వారా లూ భారతి చె మధ్యలో నేనేం పాపం చేసానని నేను ఆలోచిస్తున్నాను కాబట్టి గాయక్ గారికి కూడా మేము కొరకు కాదు అని చెప్తే ఈ కార్యక్రమాలు మీరు ఈరోజు చూస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాము దీనికి మీరేమైనా ఇంకా మా యువకులకి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మీరు ఉపయోగపడుతుంది అంటే మేము అవి కూడా చేయడానికి ఇవి జరుగుతుంటాయి వీటితో పాటు అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇదికొస్తుంది యువ కోసం యువకులను ఒక ఉత్తమ పౌరులుగా తయారు చేయాలనేటువంటి మా యొక్క ఉద్దేశం ఇందులో రాజకీయాలు ఎవరైనా రావచ్చు ఏ గుర్తు వాళ్ళైనా రావచ్చు ఏ పని చేసే వాళ్ళైనా రావచ్చు ఎవరి కొంచెం సాహిత్యం మీద అభిమానం ఉండాలి మీటికి సాహిత్యం మీద అభిమానం సంతోషంగా లేకపోయినా కూడా మీరు రావచ్చు వ్యక్తిత్వ వికాసం పెంచుకుని మీరు మాకు ఉపయోగపడాలి మీకు మేము ఉపయోగపడతాం అనేటువంటి ఉద్దేశంతో ఇంత మనం కొత్త ఒక్క నిమిషం అమ్మా మేము పెద్దవాళ్ళం ఇంకొకరి కె లక్ష్మీస్వామి రెడ్డి గారు కార్యక్రమం కార్యక్రమం కింద తీసుకెళ్ళి మీరు ఎంసీఏ ఎంసీఏ చదివారు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్టున్నారు అనుకుంటున్నారు భద్రంపల్లి కడప డిస్ట్రిక్ట్ అంతే భద్రంపల్లి నుంచి వచ్చారు వారు వారికి ఊహార్కి మా ఇద్దరిని హాయించి పాత వాళ్లలో వీరు ఆయన కాస్త వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరితో మీరు ఎవరితో ప్రారంభించినా సంతోషమే మిగిలిన వాళ్ళు ఈ కాగితాలన్నీ మీకు ఇవ్వటంలో అభిప్రాయం మీకు అర్థమైంది మీకు ఇష్టం వచ్చిన పద్దతిలోనే ఊరికే షఫిల్ చేసి ఆర్డర్ లో చెప్పకుండా ఉండాలని మీకు ఇష్టం వచ్చిన పద్దతిలో ఎవరిని పిలిచినా అందరూ మాట్లాడతారు దయచేసి కొంచ మీరు మీ పేరు చెప్పండి అయ్యా ఊకే ప్రొసీజర్ చెప్తున్నాను సభాధ్యక్ష నిర్వాహక చాలు అందరికి నమస్కారం యోభానికి నమస్కారం గొప్పవాళ్ళ నమస్కారం పునాదులకు నమస్కారం పోతుంది సమయం పోతుంది ప్లస్ నా పేరు అని మీ పేరు చెప్పుకోండి ఎందుకంటే చాలా మందికి ఇంకా అప్పుడే గుర్తుండదు పరిచయం ఉండదు కాబట్టి నాకు వచ్చిన విషయం అని చదవండి స్టార్ట్ అప్పటి నుంచి ఒక నిమిషం నలభై ఐదు ఆ తర్వాత ఇంకో పదిహేను సెకండ్లు పెన్నుతో మీ ఇష్టం మీరు ఎవరు పాయింట్అవుట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఫోన్లే ఫోన్లే ఫోన్లేవయ్యా నీ ఇద్దరు పేరు చెప్పా కదా కూర్చో నువ్వు కూర్చోండి నా పేరు అధ్యక్షు అంటే ఇవి నేను కల్పించుకోవడానికి దురుద్దేశం గర్వం కాదండి ఇలా నేర్చుకుంటే తప్ప మనం సభలో రాణించలేము నేర్చుకోలేము అని నీకు వచ్చిన విషయం క్రమశిక్షణ అంతేనా నేను ఆఫ్ టైం ఇప్పుడు నుంచి చూడమే అధ్యక్ష కృప్తదృష్టికి నమస్కారం నా పేరు వెంకే నాయక్ నా క్రమశిక్షణ గురించి వచ్చింది సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రులు ఏ విధంగా మన అలవాట్లు ఏ విధంగా ఉండాలి మనం ఎలా అంటే మనం చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి మన సమాజంలో ఏ విధంగా ఉండాలి మనం ఏదైనా పుస్తక పట్టణం కానీ వార్తాపత్రికలు చదవడం కానీ సమాజంలో తెలియని తెలుసుకోవడం కానీ మనం మనం నల్ల పది మందికి ఉపయోగపడే విషయాలు అండి పది మందికి ఉపయోగపడేటట్టుగా మనం చేయడం తర్వాత క్రమశిక్షణ అయ్యా మీరు అందరూ మర్చిపోతున్నారేమో కలముందా ఏదైనా కూడా విద్యారంగంలో కానీ మనం చదువుకునేటప్పుడు మనం చదువుకునేటప్పుడు ఎన్సిసిలో ఉండడం కానీ ఎన్ఎస్ఎస్లో ఉండడం కానీ అది క్రమశిక్షణలో మనం ఏ విధంగా ఉండాలి సమాజ సేవ ఏ విధంగా చేయాలి మనం మనకు ఉన్న కొంతను వినియోగించుకొని మనకు అవసరం లేని పది మందికి ఇవ్వడం కాని సమాజంలో ఈ వలర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటిని మనం ఏ విధంగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం ప్లాస్టిక్ని ఎక్కువ యూజ్ చేసుకోకుండా దాన్ని మనం భవిష్యత్ తరాల వారికి మనం సహజ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా మనం దానికి ఇప్పటి నుంచే మనం ఒక నాందిగా మనం చేయాలి మన కార్యక్రమాలు మనం అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అదే సమాజంలో మనం ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా ఈ ఈనాటి సమాజంలో తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి పెద్దలను ఏ విధంగా గౌరవించాలి ఈ నేటి ఆధునిక యుగంలో నైంటీ పర్సెంట్ తల్లిదండ్రులను గౌరవించకపోవడం వాళ్ళు చిత్తిన విషయాలు సరిగా వినకపోవడం మనం ఇంత ఇంత మోటివేషన్ క్లాసెస్కి రాకపోవడం తెలియక అది వాళ్ళకి సమయం అయిపోయినాక అంటే వాళ్ళకి ఏజ్ ఎక్కువ అయిపోయినాక ఇంత తెలుసుకున్నాక మేము ఇంత ఈ స్థాయికి అదే ముందు తెలిసిందే మనం ఏదో చేసేవాళ్ళం వాళ్ళ ఉన్న శక్తి ఇలా ఇదైంది అనేది కాకుండా మంచి విషయాలు తెలుసుకొని సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటూ మీరు ప్రారంభించిన దగ్గర నుంచి ఒక నిమిషం నలభై ఐదు సెకండ్లు మీరు నిరాఘాతంగా మాట్లాడరు అప్పుడు ఒక్కసారి వార్నింగ్ అంటే ఒకసారి అంత అంటే అంటే బెల్ లేదు బెల్ అట్లా దాని తర్వాత ఇంకొక పదిహేను సెకండ్ అంటే ఎక్కువ సమయం ఉండదు అంటే ఇప్పుడు ఈ నేను చెప్పడం వాళ్ళ ముందు చెప్పలేదు నేను ఒక నలభై సెకండ్ మాట్లాడే తర్వాత కూడా అక్కడ పదిహేను సెకండే మాట్లాడాలి అంటే ఇచ్చి పిచ్చిగా ఒక కొంచెం అట్లా ఇట్లా కానీ మొక్క మీద రెండు నిమిషాలు మాట్లాడాలి అది సంబోధన మాత్రం మర్చిపోకండి అధ్యక్ష కుక్తఘోష్ణ నిర్వాత సమస్య నా పేరు నాకు వచ్చిన టాపిక్ వినబడాలి కదా విష్ణువర్ధన్ నాకు వచ్చిన టాపిక్ పిల్లలు చేసే పొరపాటు పిల్లలు చిన్నతరంగా తెలియకపోయి పొరపాటును చేస్తారు ఆ తోని పెద్ద వయసు అయ్యాక వాళ్ళు చేసిన పొరపాట్ల అది అది చేసిన పొరపాట్లను తెలుసుకున్నాక వాళ్ళు ఏం చేయలేకపోతారు అంటే అయ్యో పొరపాటు అయిపోయింది అంటే అయిపోయిన టైం అయిపోయింది కానీ ఇప్పుడు ఆ టైం రాదని బాధపడుతూ వాక్యం కంప్లీట్ చేయాలి కదా లేకపోతే మేము బాధపడుతాం కదా బాధపడ్డా బాధపడినాక మంచి విషయాలని తెలుసుకొని మళ్ళీ ఆ టైంని ఇంకా చేసిన చెడు విషయాలను సరిచించుకోవడానికి నీ ఇష్టం నాయన నీ కాళ్ళపై నువ్వు నిల్చున్నావు నువ్వు కూర్చునే స్వాతంత్రం ఉంది ఆ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునే అవకాశం ఉంది నీ ఇష్టం ముప్పై సెకండ్ మిత్రులకి మిగిలిన కొత్త మిత్రులకు కొన్ని సూచనలు ఇద్దరు మాట్లాడారు మొదటి విషయం ఇక్కడ ఉన్న పదిహేను ఇరవై మందికి వినబడే స్థాయిలో మన గొంతు ఉండవలే పిచ్ వాల్యూమ్ అనే అవగాహనతో మనం మాట్లాడితే ఉదాహరణకు నలభై మంది ఉన్నారు నలభై మందికి వినబడవలే నాలుగు మంది ఉన్నారు అసంభవం మన వల్ల కాదు రెండవది ఇవ్వబడ్డ విషయానికి న్యాయం చేకూర్చారా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క సామర్థ్యంతో చెబుతారు అంటే మీరిక్కడ అభివృద్ధి పరచుకోవలసిన అంశాలు అభినందించదగ్గ అంశాలు వ్రాయటానికి కావలసిన అంశాలని నేను ప్రస్తావన చేస్తున్నా అంటే ఏ విశ్లేషణ సామర్థ్యంతో మీరు ఇతరులవి గమనిస్తారో ఒకవేలు ఇతరులపై చూపించినప్పుడు మూడు వేళ్లు మన వైపు ఉండాలనే స్పృహ ఉన్నట్టయితే నేనిప్పుడు గట్టిగా మాట్లాడవయ్యా అని చెప్పినప్పుడు నేను గట్టిగా మాట్లాడుతున్నానా లేదా विषयाकूर्चार अंटे मेकि विषया विश्लेषण सामर्थ्य अभिवृद्धि चंद इत स्ट्रक्सा फाम इच्छी विषयानि इलाना अच्छा कमेमोते क्रमशिषण गाड़ी अंशाली मत विषय కానీ క్రమశిక్షణ అంటే అదా ఆలోచించండి మీకు అర్థమవుతుందా చక్కగా మాట్లాడారాయన కానీ క్రమశిక్షణ అంటే ఏమిటి ఆలోచించండి అంటే ఈ పది పది విషయాలలో సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే తేలిగైన విషయాలే ఈ పది విషయాలలో ఒక్కొక్కటి ఒక ట్రిగర్ పాయింట్ గా కనుక మనం గమనించినట్టయితే దాని గురించి కనీసం ఈ కాగితం మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లమంటున్నాను కదా ఇంటికి తీసుకెళ్లాక ఈ విషయం కనుక నాకే వస్తే నేనేం మాట్లాడుండేవాడిని మీరు హోంవర్క్ చేయాలి దానివల్ల తిరిగి వచ్చే సమయానికి ఈ పది టాపిక్స్ కాదు మళ్ళీ ఇంకొకరు ఎవరో వస్తారు ఇంకో పది టాపిక్స్ రాస్తారు తేలిగైన టాపిక్స్ అలా వచ్చినప్పుడు ఒక రెండు నెలలు మూడు నెలలు పట్టుబడితే ఏ విషయం ఇచ్చినా నేను చక్కగా స్పష్టంగా దాని గురించి నేను చెప్పగలను అనే నమ్మకం మీకు ఏర్పడాలి సమీక్ష చేస్తాం కదా ఎవరైతే అమ్మా ఇంకెవరైనా సార్ చెప్ప మాకు తెలుస్తుంది విషయం ఏమిటి సభాధ్యక్షి నిర్వాహక నాకు వచ్చిన అంశం ఇంగ్లీషు భాష ఎలాంటిది నా పేరు బుద్ధురాజయ నిజాంపేట్ అయితే ఇదే నా సబ్జెక్టుకు సంబంధించింది అవడం కాగదా నేను జరిగింది అయితే విషయం ఏంటంటే ఆంగ్లేజులు దాదాపు మూడు వంతుల ప్రపంచాన్ని శాసించాడు వాళ్ళు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అయితే ఆ కారణంగా ప్రపంచం అంతటా కూడా ఇంగ్లీష్ భాష అనేటువంటి వాళ్ళ యొక్క సంస్థలను స్థాపించడము తర్వాత వాళ్ళ యొక్క సంఘాల యొక్క ప్రభావం చేత పరిపాలన ప్రభావం చేత ఆంగ్ల భాష యొక్క ప్రభావం చాలా చోట్ల పరిపాలన కూడా దాంట్లో జరిగేసరికి ఇంగ్లీష్ భాష అనేటువంటిది కంపల్సరీ అయిపోయింది అన్నమాట అయితే ఎటువంటి స్థాయికి వచ్చింది అంటే అది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయింది అంతర్జాతీయ భాష అయిపోయింది అంతర్జాతీయ భాష ప్రతి పరిశోధన చేసేవాళ్ళందరూ కూడా తెలుగులో పరిశోధన చేసేవాళ్ళు జాన్ డబ్ల్యూ బెచ్తో ఏదో రీసెర్చ్ ఆ పుస్తకాలు తీసుకొని చదివి మళ్ళీ ఆ రీసెర్చ్ పరిశోధన సంబంధించిన విషయాలు సంగ్రహించాల్సిందే తెలుగులో అంతకుముందు అవి లేకుండా ఏ సైన్స్ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన కానీ తాత్విక శాస్త్రానికి సంబంధించిన ఏదైనా అనేది అయితే ఉన్నదో ఆ ఇంగ్లీషు లో ఉన్నటువంటి పుస్తకాలను మధుర చేసి చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొని దాంట్లో మళ్లీ పరిశోధన చేయాల్సిన అవసరం ఏర్పడ్డది అనమాట తర్వాత ఇప్పుడు పోటీ పరీక్షలకు కానీ దేనికైనా కానీ అన్ని మొదటి నుంచి ఈ విద్యాలయాలన్నీ కూడా ఆంగ్ల భాష మాధ్యమంలోనే వెలువడడం నిర్మించడం చేత ఆ విద్య దాంట్లోనే జరగడం చేత ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ భాష మీద తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్తి ఏర్పడ్డది దాంతో ఏమైందంటే మన యొక్క ప్రాంతీయ భాషను వెనుకబడడం జరిగింది మోజు పెంచుకోవడం అది అయితే అది అది తప్పనిసరి ఎందుకైందంటే వేరే వాళ్ళతో మనం ఇతర దేశాల్లో లింక్ పెట్టుకునేటప్పుడు లింక్ లాంగ్వేజ్ అయిపోయింది అనమాట అందుకోసం అది అందుకోసం దానివల్ల మాతృభాషను మాత్రం మరొకూడదు అనేటువంటి దానితోని ప్రాంతీయ భాష అభివృద్ధి కోసం మనం పనిచేస్తున్నాం ఇప్పుడు అది చాలా అంటే మొదటికి తల్లి తర్వాత పినతల్లి ఆ విధంగా ఈ విధంగా ఏదైతే ఇంగ్లీష్ భాష అనేటువంటిది మనకు ప్రపంచంలో తప్పనిసరి అయిపోయింది అది దాన్ని ద్వేషించాలని లేదు అవసరం కోసం నేర్చుకుంటున్నాము దీన్ని ద్వేషించకూడదు దీన్ని మనం తల్లిగా చూడాలి పినతల్లి అది కూడా అవసరమే అనేటువంటిది మనం సరైన నిమిషాల సమయం ఒకటి గు అంద గుర్తుంచుకోవాల్సింది ఏంట ఇప్పుడు మాట్లాడినటువంటి సుమారు పది విషయాల్లో ఒకవేళ నాకు ఆ విషయం వస్తే నేను బాగా మాట్లాడగలను అనే అభిప్రాయం మీకు కలగచ్చు ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరికి అటువంటి అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు వచ్చినటువంటి పది సమస్యల్లో మీకు ఏదైనా ఒకటిద్దరు మాత్రం మీకు కావాల్సినటువంటి సబ్జెక్టు మళ్ళీ మీకు ఒకటిద్దరు మాట్లాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మాత్రం మీకు వచ్చిన సమస్య మాట్లాడవచ్చు సార్ సభాధ్యక్ష నాకు వచ్చిన అంశం నాయకత్వం దీనికి ప్రతి మనిషి జీవితంలో బిజినీ సాధించాలంటే నాయకత్వం అప్పించారు అది ఉద్యోగ విషయంలో కావచ్చు లేదా ఇంటి విషయంలో కావచ్చు కుటుంబాన్ని ఒక వ్యక్తి తను యువకుడిగా ఉండి తర్వాత వివాహం అయిన తర్వాత ఒక కుటుంబాన్ని కుటుంబ బాధ్యతను నిర్వహించాలి తన భార్యని వాటి పిల్లల్ని అందరినీ కూడా ఒక గ్రామ పద్ధతిలో నిర్వహించి అటు పిల్లలు చదువుల్ని ఇటు ఇంటికొచ్చుల్ని అన్నిటినీ కూడా ఒక విధంగా ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నాయకత్వం అన్నది వాళ్ళ ఆఫీస్లో లేకపోతే వేరే చోటలో విద్య నిర్వహణలోనే నాయకుడు అవసరం ఏ విషయంలో అయినా సరే ఈవెన్ విద్యార్థులు కూడా నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంటుంది ఒక క్లాస్ లీడర్గా లేదంటే ఏదైనా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఒక ఆటలకు సంబంధించిన నాయకత్వం కానీ క్రికెట్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏ ఒక మనిషి జీవితంలో ఏ ఉన్నా సరే ప్రతి దశలో నాయకత్వం యొక్క ప్రాముఖ్యతను మనం విస్మరించలేము అది విద్యార్థి దేశ కావచ్చు ఒక యువకుడిగా కావచ్చు లేదా ఒక కుటుంబాన్ని నిర్వహించే ఒక వ్యక్తిగానే కావచ్చు ఆ నాయకత్వ లక్షణాలని ప్రతి వ్యక్తి పెంపొందించుకోవాల్సిన అవసరం నాయకత్వ లక్షణంలో మొట్టమొదటి ఏంటంటే ఒక వ్యక్తి ఏ బృందాన్ని అయితే నాయకత్వం వహిస్తున్నాడో ఆ బృంద సభ్యులందరినీ కూడా ఆ పర్టికులర్ లక్ష్యం కోసం వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది అలా మోటివేట్ చేయాలి అంటే కూడా నాయకుడు ఎప్పుడు కూడా తన ఎవరినైతే నాయకత్వం వహిస్తున్నాడో వాళ్ళందరికీ కూడా ఒక మోడల్గా ఉండాలి ఎందుకంటే నాయకుడు ఆచరించి చూపగలగాలి అలాగే నాయకుడు కూడా విష పరిజ్ఞానం ఎక్కువగా ఉండాలి ఎందుకంటే కొన్ని వందల మందిని కొన్ని పది మందిని నాయకత్వం ఊహిస్తున్న భోించగలుగుతున్నాడు అంటే వాళ్ళందరికీ కూడా నాయకత్వం నాయకత్వం గురించి ఎక్కువ విషయపరిజ్ఞానం ఉంది వాళ్ళందరినీ సరైన పద్ధతిలో పెట్టవలసిన అవసరం ఉంది అలాగే నాయకుడు అనేవాడు ఎవరైనా సరే తన దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాలను కానీ వాళ్ళ కన్సర్న్స్ కానీ అన్నిటినీ కూడా ప్రాపర్గా కేర్ చేస్తూ చెప్పాల్సిన అవసరం ఉంది సో అందుకని వ్యక్తి ఏ జీవిత దశలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి నాయకత్వ రక్షణ అనేది ఖచ్చితంగా అయిపోయినవి ఇందులో వేసేయమాలకి ఎగిరిపోతాయి అయిపోయినవి ఇందులో వేసేయాలి కోపం వచ్చినప్పుడు కూడా ఇట్లానే మాట్లాడతావా గట్టిగా మాట్లాడవు పెంచాల గొంతు ఎట్లనబడుతుందా మీ పేరు చెప్పి గట్టిగా ఇంకొంచెం ఇంకొచ్చింది మంచి ఉపాధ్యాయుడు అంటే ఎలా ఉండాలి ముందు వినబడేటట్టు మాట్లాడవాలే వదిలేదు మంచి ఉపాధ్యాయుడు గుర్తి విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకు అర్థమైనలాగా ఆటో చాలా చదివిద్యార్థులు చదువు విద్యార్థులు అనందరినీ విషయాలు టైం వచ్చిన నిర్వాహ్ నా పేరు సుదర్శన రెడ్డి నాకు వచ్చిన అంశం అమ్మ అంటే అమ్మ అంటే మనకు ఇప్పుడున్న సమాజంలో పిల్లలకైతేనే పెద్దలకైతేనే అన్ని కా అన్ని విషయాలు మనకు ఉపాధ్యాయురాలుగా చెప్పేది ఎవరు అంటే అమ్మ అనుకుంటున్నాను చిన్నతనంలో ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయుని కంటే ముందు ప్రతి ఒక్కరికి కూడా అమ్మ పరిచయం ప్రతి ఒక్కరికి అమ్మ కాబట్టి అమ్మ చెప్పే విషయాలే మనిషిని ఎక్కువగా మూర్తిమట్ట అంశాలంటే మనం తెలియకుండా చిన్నపిల్లలు ఎవరు ఎవరైనా సరే మనకు వచ్చిన లక్షణాలు ఏముతా ఎలా ఉంటాయంటే మనకు తెలియకోకుండా తల్లిదండ్రుల గురించి ఎక్కువ వస్తాయన్నమాట అట్లాగే వాతావరణ మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి తర్వాత ఉపాధ్యాయులు తర్వాత సమాజం ఇక్కడ అన్నీ అన్ని ఇట్ల కంటే మనకు ప్రభావితం చేసి అమ్మ అనమాట అమ్మ వల్ల వచ్చే విషయాలని మనము వారి వారి వారి వద్ద నుంచి క్రమశిక్షణ అయితేనేవి సాహిత్యం అయితేనేవి మనం సమాజంలో చూస్తున్నాము ఒక్కొక్క ఒక రంగానికి చెందిన వాళ్ళు అయితేనే వాళ్ళ కుటుంబంలో చాలామంది దానికే ఇంప్రెస్ అవుతారు దాంట్లోనే ఎక్కువ ఎందుకు రాణిస్తారంటే వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావము వాళ్ళ తల్లి వల్ల తల్లి చెప్పే అంశాల వల్ల వాళ్ళందరూ ఆ విధంగా దానికే ఆపత్తి దానికే ప్రభావితమై ఆ విధంగా పది అంశం కూడా వాళ్ళు వస్తారన్న అట్లాగే అమ్మ అంటే కుటుంబ సమాజంలో ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు తల్లిదండ్రులని సమాజానికి దూరంగా సమాజంలో ఉంటూనే వాళ్ళని మనం దూరంగా పెడుతున్నారు విద్యాబ్దంలో తల్లిదండ్రులు చాలా దూరంగా పెడుతున్నారు అమ్మ అనే పదం కూడా మర్చిపోయి మమ్మీ డాడీ అనే పదాలు ఈ మధ్య ఎక్కువగా పిల్లలకి మనం కూడా పిల్లలకి ఎక్కువ నేర్పిస్తూ ఎందుకంటే సంస్కృతి సభ సంస్కృతి విలువలు మనం మర్చిపోతున్నాము అదే పాశ్చా పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మన తల్లిదండ్రులను మన మూలాలను మనం కోరుకోవాల్సి వస్తుంది తల్లిదండ్రుల గురించి అమ్మ గురించి ప్రతి ఒక్కరికి పాఠశాల దీనికి సంబంధించిన పాఠ్యాంశాల పాఠ్యాంశాలలో క్రితంగా పిల్లలకి కానీ విలువలను పూజిస్తే బాగుంటుందని తెలియజేస్తూ సభాధ్యక్షత సమీక్ష అందరికీ ధన్యవాదాలు నాకు వచ్చిన టాపిక్ నా పేరు కృష్ణ నాకు వచ్చిన టాపిక్ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ రోజులలో చాలా మంది ఉండలేకపోతున్నారు ఎలా అంటే ప్రతిరోజు నేను ఏదో ఒక పని చేయాలి ఏదో ఒక పని చేయాలనే సంకల్పే ఉంటుంది తప్ప మన ఆరోగ్యం మన మనసు మన ప్రశాంతత ఎలా ఉంటుంది దాని మీద ఆలోచించలేని పరిస్థితులు రోజులు ఈ రోజు వచ్చాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఇంజనీరింగ్ ఉదయం ఎనిమిది ఏళ్ళ పోతే నైటు తొమ్మిది పదిహేనులోకి వచ్చే రోజులు ఆ ఒత్తిడి పని ఆ పని వల్ల ఒత్తిడి వల్ల మానసికంగా అలసిపోతున్నాడే తప్ప మన మనసు ప్రశాంతంగా ఉండాలని ఒకరోజు మన పిల్లలతోటి మన భార్యతో గడపాలనే ఆలోచన సంకల్పం లేకుండా ఉంది ఈరోజు అలా ఉండాలంటే ఏం చేయాలంటే దాదాపు మన మంచికి సంబంధించిన విషయాలే కానీ మనసుకు సంబంధించిన విషయాలే కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలే కానీ ఇవన్నీ ఒకరోజు ఆలోచించి ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఒకటి నా సంకల్పం తర్వాత మనకిష్టమైన అభిరుచులు ఏవైనా సంగీతం కావచ్చు పాటే కావచ్చు నటనే కావచ్చు ఒక సీమనే కావచ్చు మనకు సమయం దొరికినప్పుడు చూస్తే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని ఒకటి ఆలోచన తర్వాత ఈ రోజులలో పని ఒత్తిడి తప్ప మానసిక ఒత్తిడిని కట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న రోజులు అంటే ఒక విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నాం మన జీవితం ఎవరికోసం దేనికోసం ఒక పని చేయాల మన సంకల్పం మన జీవితాంతం పని గురించేనా అనేది జరుగుతున్న రోజులు నా టాపిక్ వేరుంది నా సందేశం వేరుంది ఓకే నిమిషాలు ఆర్ది శ్రీనివాస్ నాకు వచ్చిన అంశం లక్ష్మణ్ అంటే భక్మేశ్వర్ పంపించేది ఎన్నో అంశాల మీద పోరాడుతున్నాయండి దాంట్లో ఏదో ఒకటి నోటిష్టమీ అయిష్టమైంది చేసే పనులలో చిన్న ఒక లక్ష్యం ఎక్కువగా మనం ఉపయోగించుకున్నాం అది ఇష్టమైన కానీ వెళ్ళడానికి ఇష్టమైన దానిలో కానీ లక్ష్యం అనేటప్పుడు దాన్ని ఎట్లా సాధించాలి ఏ రకంగా దాన్ని పోరాడాలి కానీ అనే రకంగా ప్రజలు పెద్ద లక్ష్యం అయితే విద్యార్థులకు వచ్చేటువంటి లక్ష్యాలు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి లక్ష్యాన్ని వారి వారి వాటి మీద లక్ష్యాలు ఎన్నో ప్రస్తుతానికి నా లక్ష్యం అనేటువంటి ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి ఒక మంచి ఉద్యోగస్తునిగా ఎలా చేస్తే నలుగురికి సేవ చేయగలుగుతాననేటువంటి లక్ష్యంతోనే ముందటుకోవడం జరుగుతుంది దీంట్లో కరెక్షన్కు విరుద్ధంగా చేసుకుంటూ ఇటు పొలిటికల్స్ ప్రెషర్ కానీ ఇటు నాన్ పొలిటికల్స్ కానీ హైర్ ఆర్ కానీ ప్రెషర్లు తీసు మన లక్ష్యాన్ని కొంతలో కొంత కాంప్రమైజ్ కూడా చేసుకోవాల్సింది వస్తుంది అయినప్పటికీ కొంత అసంపూర్తిగా ఉండకుండా ఏదో ఉండదాన్ని సాధ్యం చేసుకోవాలని అది సేమ్స్ అది సేమ్స్ అన్నమాట ఇది ఇన్షా అల్లాహ్ ఐ మార్క్డ్ వస్తుంది మాట నా పేరు కోచ్ నాకు వచ్చిన టాపిక్ ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటున్నారు అంటే వాళ్ళు పాతలో ఎలా ఉన్నారు ఉంటారు కానీ చూపించే ప్రేమ పిల్లల పెరుగుతుంది కట్టుతుంది మొత్తం ఒకే చదువు మీద చూపించమంటారు అంటే లోపల వస్తుంటే సమస్యలు వాళ్ళు చేసి తేడా కానీ వస్తుంటాయి సమస్యలు నేర్చుకునే తేడా కానీ ఇంట్లో పెట్టి ఏమైనా ఇస్తే వాళ్ళకి ప్రిజర్లా అనిపిస్తుంటుంది కానీ వాళ్ళు చేసేది తక్కువ తెలిసి ఉంటుంది ఇలాయన తల్లిదండ్రులు మాత్రం బాగా ఉంటుంది వాళ్ళ పిల్లలు ధన్యవాదాలు నిర్వాసే వీరేంద్ర ఇప్పటి యువత గురించి మీ అభిప్రాయం ఈరోజు యువత ఏ విధంగా ఉందంటే సమాజం మీద ఆధారపడి ఉంది కాబట్టి సమాజం రకరకాలుగా ప్రాంతీయ జాతీయ సమానతల ప్రభావం సమాజము రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే సినిమాల్లో కూడా ఇంగ్లీష్ సినిమా హిందీ సినిమా తెలుగు సినిమా చూసేవాళ్ళు తెలుగు సినిమా ప్రభావితులు అవుతారు ఇంగ్లీష్ సినిమా చూసేవాళ్ళు ఇంగ్లీష్ సినిమా తెలుగు ప్రాంతంలో వాళ్ళు తెలుగు సంస్కృతి ప్రభావితులు అవుతారు ఫారిన్ కల్చర్ చూసే అయితే మిక్స్డ్గా మనము మిశ్రమంగా ఇది యువత చెడుదారులు పడుతుందనే దాంట్లో సందేహం లేదు సేమ్ టైమ్ ఇలాంటి యువ భారతి వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల వల్ల మంచి నేర్చుకొని బాగుపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనం ఏదానికి పర్టికులర్గా ఒక ప్రభావం అని చెప్పలేము కానీ యావరేజ్గా మంచి చెడు సమ సమపాలన నడుస్తుంది ఈ ప్రభావం యువత మీద అదే మాదిరిగా ఉంటుంది యువత నేర్చుకునేది ఇక్కడ ఏమంటే ఇలాంటి యువభార్తీ వాళ్ళ దాన్ని ఎంత స్ప్రెడ్ చేయగలిగితే అంత ఎక్కువ ప్రభావం ఉంటుంది అనేది నా అభిప్రాయం కొత్తగోష్ఠి కార్యక్రమం ముగిసింది అంటే మాట్లాడట వరకు ముగిసింది ఇప్పుడు దీని మీద కృప్తిగా ఒక సమీక్ష ఉంటుంది తర్వాత మీకు ఒక చిన్న కాగితం ఉపయోగపడతారు సుమారు పది మంది మాట్లాడారు కదా పది మంది మాట్లాడారు ఈ పది మందిని గురించి మీరు ఎవరైనా మాట్లాడారనేది మీ కాగితం మీద మీరు ఈ సమీక్షా పత్రం మీద మీరు గుర్తింపు చేశారు దాన్ని నోట్ చేశారు దాంట్లో మీకు ఎవరు బాగా మాట్లాడారని అనిపించారు మీ పేరు కూడా మీరు రాసుకోవచ్చు వాళ్ళు నేనే బాగా మాట్లాడననిపిస్తే నా పేరు రాసుకోవచ్చు అనమాట అట్లా మొత్తం మీద ఈ వచ్చినటువంటి వాళ్లలో ఎక్కువ మంది ఎవరికి ఓటేస్తే అతనికి ఒక చిన్న ప్రోత్సాహక బహుమతి అని ఒక పుస్తకం వస్తుంది మిగతా మాట్లాడలేదని కాదు కానీ ఒక ప్రోత్సాహక బహుమతి అట్లాగా ఈ మీకందరికీ ఒక చిన్న కాగితం మీకు కాగితంలో మీరు ఈ పది మందిలో ఎవరు బాగా మాట్లాడారు మీరు అనుకుంటున్నారు అది మీరు రాసినట్టయితే దాని తర్వాత ప్రాక్టీ జరుగుతుంది దాని తర్వాత గుర్తు కోసం సమీక్ష ఉంటుంది మీరు కూడా రాయచ్చు మీరు అన్ని వినితే గుక gutనాలగు టాబీహ flatsల నేను వేరే ధ్యాసలో ఉన్న కార్యక్రమం అందరించి సరి వారి అనుమతితో ఇప్పుడు చిన్న ప్రయోగం చేయబోతున్నాం అవుతూ భయపడుతుందిగా మీరు ఇదంతా చేయటానికి ఇక్కడ కూర్చున్న మిత్రుల్లో పెన్నులు లేక పెన్సిళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఒకసారి చేయొచ్చండి ఒకరు ఇద్దరు ముగ్గురు నాన్న ఇది ఇంకో పెన్సిల్ పెన్ దొరుకుతాయి మన దగ్గర ఏమన్నా ఉండాలి ఏమయ్యారు చూడు ఒకసారి లోపల ఆలోచిస్తూ వెంటనే సమీక్ష ఇది అయిపోయిన వెంటనే బహుమతి ప్రధానం ఒకేసారి మీకు తలా ఒక కాగితం ఇవ్వబడుతుంది కొత్తగోష్ఠికి సంబంధించింది కాదు వేరే అంశం ఇందులో మీరేం చేస్తారంటే ఈ విన్న విషయాలకు సంబంధం లేని కొత్త విషయాలు ఎన్నుకోండి అంటే ఇవి మన మనస్సుపై ప్రభావాన్ని కలిగించుంటాయి ఇప్పుడు ఆయన క్రమశిక్షణ అన్నాడు ఈయన ఏదో ఉత్తమ ఉపాధ్యాయుడు అన్నాడు ఉంటాయి లేదు వీళ్ళంత వరకు మార్చండి ఏదో ఒక విషయం కానీ క్లిష్టమైన విషయాలు వద్దు తేలికైన విషయాలు ఎవరైనా మాట్లాడగలిగేటువంటి అంశాలు ఆ అంశం పేరు పైన వ్రాసి కింద్రాసి ఈ కాగితాన్ని మడతబెట్టి ఇచ్చేసేయాలి ఈ ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటా కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడున్న పుస్తకాలు తలా ఒకరు తీసుకుని మూడే మూడు నిమిషాల వ్యవధి అంటే ఇది ఈ లోనే కాగితాలు పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క చిట్టి తీసుకుమనమని చెప్పి ఓపెన్ చేసి చూడకూడదు అందర్ చేతిలోనూ ఒక కాగితం ముక్క ఉన్న తర్వాత అప్పుడు మీకు కమెన్స్మెంట్ బెల్ ప్రారంభపు హెచ్చరిక ఇవ్వబడుతుంది మూడు నిమిషాల వ్యవధిలో మాత్రమే ఆ విషయం గురించి మీరేం రాయదలుచుకుంటున్నారో అది ఈ పుస్తకంలో ఎక్కడో ఒక వైట్ పేజీలో మొదలెత్తి రాయాలి మీ అంటే విషయం అని రాయండి ఇక్కడ డేట్ రాయండి పద్దెనిమిది ఆగస్టు రెండు అని మీ పేరు రాసుకోండి విషయం ఇచ్చిన వారి పేరు కూడా రాయొచ్చు విషయం ఇచ్చినవారు పలానా రాస్తున్నది పలానా డేట్ రాయండి అంటే రెండు నిమిషాల్లో ఎలా సత్యస్ఫూర్తితో మాట్లాడటానికి మనం ఒక సాధన చేయటానికి ప్రయత్నం చేశామో అలా ఇవ్వబడ్డ విషయంపై మూడు నిమిషాల కాలంలో మీరు పది వాక్యాలు రాస్తారో సారు రాస్తారో మీరు వచనకవిత్వం రాస్తారో ఇంకేవైనా రాస్తారో మీ ఇష్టం నేను ఇందాక చెప్పాను చదవటం వల్ల వ్రాయటం వల్ల ఆలోచించటం వల్ల వినటం వల్ల వ్యక్తివ నిర్మాణం ఏర్పడుతుంది అది పటిష్టమైన పురాతం అందుకని ఈ ప్రయోగం అవునా మొట్టమొదట తల ఒక పుస్తకం తీసుకోండి బాబు సరొకటి తీసుకుని పాస్ ఆన్ చేయండి ఒకటి తీసుకుని పాస్ ఆన్ చేయండి ఒకటి తీసుకుని పాస్ ఆన్ చేయండి సరిపోతాయా సరిపోతే నేను వైట్ పేపర్ ఇస్తాను అందరికి తల ఉనికి రావాలి కదా అవన్నీ ఏరియా రాసింది చదవద్దాయా బాబు పేపర్ ఎందుకో ఒక వైట్ పేపర్ ఆ పుస్తకం నుంచి ఎన్నుకోండి అయ్యా అందరికి వచ్చిందా పెన్సిల్ కానీ పెన్ గానీ నేను ఏర్పాటు చేస్తానండి మరి ఇప్పుడు కాగితం పుస్తకం ఏదో వచ్చిందా వచ్చింది అదే కదా అయిపోయింది కదా నంబర్ టూ సార్ ఇది ఒక కాగితం అట్టి పెట్టుకుని స్లిప్స్ పాస్ ఆన్ చేయండి ఒక కాగితం అట్టి పెట్టుకుని స్లిప్స్ పాస్ ఆన్ చేయండి అవస్థపడా లేదు టూ వస్తుందా తీసుకో ఆ పెన్ తర్వాత స్లిప్ అండి సేవ్ ది టైమ్ పాస్ టాన్ పిక్ వచ్చాయా స్లిప్స్ వచ్చాయా అమ్మా ఇప్పుడు మీరేం చేయాలి స్లిప్లో మీకు ఇష్టం వచ్చిన తేలికైన అంశము మల్లె పువ్వు రాయండి నాకు అభ్యంతరంలా గులాబ్ జామున్ రాయండి మీరు అర్థమైంది కదా షాంపూ చెప్పటం వల్ల మీ తేలికైన అంశం రాసి దాని కింద మీ పేరు రాయండి పేరు రాసి ఇలా మర్త పెట్టేయండి మర్త పెట్టేసేసి ఈ కాగితాలు తీసే ఈ డబ్బాలు వేసేద్దాం మన కాగితాలన్ని ఆ తర్వాత హెచ్చరికలోకి ఇవ్వబడ్డ తర్వాత మీరు కాగితాలు తీసుకున్న తర్వాత మూడు నిమిషాల వ్యవధిలో మీరు ఏం రాస్తారో మీ రచనా సామర్థ్యానికి పదును పెట్టుకోండి అది ఈ కార్యక్రమం సో లోపల రాసిన వాళ్ళందరూ వేసేసేయండి వేరే డబ్బాలు వేమాకున్నా నాన్న కలిసిపోతాయి మీరు రాయండి సార్ చెప్పా ఎందుకంటే రేపు పొద్దున మీరు రాసిన విషయమే మీకు రావచ్చు ఇంకోరు రాసింది ఇంకోరికి రావచ్చు నేను లేచినిచ్చున్నా నాయకు ఒకసారి లేచి నుంచేస్తారు టాపిక్ పైన కింద పేరు అని చెప్పారు ఈ ఉత్తమ ఎంపిక చూడు అయిందా అయిపోయిందా ఏదో చూసుకోన్సిల్ సరే నేను అందుకే నాన్న పెన్ను పెన్షిన్ లేదు ఒకట లేదా అక్కడ నా పెన్నుకి ఇవ్వచ్చు తీసుకోండి ఎవరు తీసుకోండి ఎవరికైనా పెనుగా పెన్సులు రాయటం లేదు ఒకటి రైట్ అయ్యా ఇప్పుడు టాపిక్స్ అని వచ్చేసాయి కదా రైట్ ఇప్పుడు మీరేం చేస్తారంటే టాపిక్స్ గురించి చాలా ఆలోచించి కష్టపడ్డారు కాబట్టి కాసేపు రిలాక్స్ అవ్వండి ఈ లోపల ఉత్తమ సమీక్ష అధ్యక్ష స్థానంలో కూర్చున్న మా అనంతాచార్యులు గారు చేస్తారు చేస్తారు చేయండి నువ్వు ఇచ్చిన సబ్ చెప్పడం రాదనుకుంటే ఎట్లా మేము మాత్రం అట్ల మా ఎవరు ఎట్లా మాట్లాడారు మీరు అనుకున్న చెప్పండి మీకు అయితే ఒక్కొక్క వ్యక్తి గురించి వివరంగా చెప్పక్కర్లేదు మీరు జనరల్ గా చెప్పేయచ్చు సమీక్ష కూడా ఎట్లా చేయాలని మీరందరికీ తెలియాలి పొద్దున సార్ నమస్కారం వెంకయ్య నాయుడు గారు లమశిక్షణ గురించి చెప్పారు నేను మొదటిసారి మాట్లాడడం అనుకుంటా విషయం గురించి ఎక్కువగా మాట్లాడలేదు విషయం గురించి ఎక్కువగా మాట్లాడితే బాగుంటుంది విష్ణువర్ధన్ గారు ఇచ్చిన టాపిక్ పిల్లలు చేసే పొరపాటు ఇన్ టైంలో మాట్లాడలేదు ఇచ్చిన టైంలో తను మాట్లాడలే మాట్లాడలేకపోయారు కానీ మాట్లాడేదంతవరకు నాకు పర్వాలేదు కొద్దిగా మాట్లాడేగలిగా నిర్తురాజేయగలరు ఇచ్చిన టాపిక్ ఇంగ్లీష్ భాషలు లేదు అనుభవంతో మాట్లాడారు నేను చెప్పగా చెప్పదగ్గేది ఏమీ లేదని నేను అనుకుంటున్నాను చెప్పవచ్చు విషయాలు మాట్లాడారు కాబట్టి అందరికి అవగాహన ఉంది మాట్లాడటానికి బాగుంది శ్రీనివాస్ గారి నాయకత్వం గురించి చెప్పారు యుక్లాగా అనుభవం కంటే మాట్లాడారు అంత అందరికి అర్థమయ్యే రీతిలో ఉంది కాబట్టి ఇది అభినందించ అభినందించదగ్గ రాజేష్ రెడ్డి గారు మంచి ఉపాధ్యాయుడు అనే అంశం మీద మాట్లాడారు కొంచెం ఎక్కువగా మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇంకొద్దిగా దాని గురించి అదే టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది సుదర్శన్ రేట్లా అమ్మ అంటే అమ్మ అంటే అనేది మనం ఎంతైనా చెప్పచ్చు అమ్మ గురించి మాట్లాడడానికి అసలు ఒక రోజంటే సరిపోదు అనేది నా అభిప్రాయం ఇంకా మాట్లాడచ్చు కానీ ఆ అమ్మా అనేట అమ్మా అనే ఆ విషయం కన్నా కూడా మిగిలిన విషయాలు ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది ఇంకొంచెం బాగా మాట్లాడవచ్చు కృష్ణ మనసు ప్రశాంతంగా ఉండాలండి మనం పొద్దున్నే లేచిన వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూనే ఉంటాము నా మట్టుకు నేనైతే పొద్దున్నే నేను ప్రశాంతంగా ఉండాలి నేను అన్ని ప్రశాంతంగా చేయాలని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు నాకు నా మనసుకి నేనే సజెస్ట్ చేసుకుంటూ ఉంటాను దీని గురించి కూడా మనం యోగా చేయడము ఇలాంటి వారి గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడచ్చు ఓకే ఆర్వి గారు లక్ష్మం అంటే అనే టాపిక్ మీద రెండు నిమిషాలు మాట్లాడారు కొంచెం గట్టిగా మాట్లాడారు కొంచెం అర్థమయ్యేలా పెద్దగా మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే గారు చూపేస్తారు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు అనే టాపిక్ ఏంటంటే తల్లిదండ్రుల గురించి చెప్పమంటాను వెనటి కాలంలో తల్లి తల్లిదండ్రులు ఎలా ఉండేవారు అంటే ఒకటి తల్లి ఇంట్లో ఉంటే అన్నీ చూసుకునేది తండ్రి వచ్చి బయటకు వెళ్ళి సంపాదన బయట పనులు అన్ని చక్క పెట్టుకొని ఇంటికి ఇంట్లో ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చూసుకుంటూ ఉండేవారు ఇప్పుడు రోజుల్లో ఏమవుతుందంటే ఉద్యోగస్తులు ఇద్దరు ఉద్యోగాలు చేయాల్సి రావడం ఇద్దరు విరామం లేకుండా పనిచేయడం పిల్లలు కూడా కొంచెం దారి తప్పు ప్రవర్తిస్తున్నారు అనేది నా అభిప్రాయం కనుక తల్లిదండ్రులు ఈ రోజుల్లో వేరే విధంగా ఉన్నారు వెనకటికి వేరే విధంగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను కనుక తల్లిదండ్రుల గురించి ఇంకా చెప్పవచ్చు అనేది నా అభిప్రాయం ఇల్లం జరిగారు ఇక్కటి అంశం ఒకటిషయాలు నేను మాట్లాడిన రెండు రెండు నిమిషాలైనా మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళు కూడా నిల్చుని మాట్లాడటం మొదలెట్టాక రెండు నిమిషాలంటే ఎంతో తెలిసి వచ్చింది ఒక విషయాన్ని ఎత్తుకున్న తీరు ఆలోచించిన తీరు ఆలోచింపచేసే తీరు ప్రశ్నించే తీరు కనుక కొంచెం జాగ్రత్తగా సర్దుకుంటే ఏ విషయం గురించైనా రెండు నిమిషాలు మాట్లాడటం కష్టం కాకూడదు అసలు విషయం ఏమిటి మీకున్న అవగాహన ఏమిటి గతంతో పోల్చి చూస్తే భవిష్యత్తులోకి తొంగి చూస్తే వర్తమాన స్థితి ఏమిటి ఇంగ్లీష్లో వాట్ వెన్ వేర్ వై హూ హౌ అని చెప్పని అంటారు ఎక్కడా ఎప్పుడు ఏమిటి ఎలా ఎవరు ఎంత అనేటువంటి తెలుగు సమాక్ ఆ ఇంక్టివ్ నేచర్ ఇంటరాగేటివ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పని అంటారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవ్వబడ్డ విషయం మృతులు శ్రీనివాస్ గారు మాట్లాడిన విషయం తీసుకున్నాం నాయకత్వం ఆ క్షణంలో ఆయనకు దోచింది ఆయన మాట్లాడారు నేను నిల్చుంటే నాకు దోచి నేను ఇది పక్కనట్టు పెట్టి ఇప్పుడు ఉదాహరణకు ఆ విషయం ఈయనకు వచ్చింది అనుకున్నాం ఈయన విషయం ఆయనకు వచ్చిందనుకున్నాం ఆయన విషయం ఆవిడకు వచ్చింది అనుకున్నాం మనం నిలిచినప్పుడు మన మానసిక స్థితి ఎలా ఉండాలి టాపిక్ ఏ కరెక్ట్గా నాయకత్వం నాయకత్వం ఇంకేమన్నా అటు నాయకత్వం నాయకుడు లేకుండా సమాజం నడుస్తుందా ఏ కార్యక్షేత్రమైనా నాయకులు కావాలి కదా ఆ నాయకులు మంచి వాళ్ళై ఉండాలి కదా ఈనాడు ఉన్న నాయకుల్లో ఏ లక్షణాలు కనబడుతున్నాయి దీనివల్ల సమాజంలో ఏమి ఇబ్బందులు వస్తున్నాయి వీళ్ళు కనుక మంచి లక్షణాలు కలిగిన వాళ్ళైతే బాగుంటుంది కదా నాయకత్వ లక్ష్యాలు ఉదాహరణకు ఒకటి రెండు మూడు నాలుగు ఇవి ఏ దశలో ఏర్పడాలి ఎప్పుడు ఏర్పడాలి ప్రశ్నలకే రెండు నిమిషాలు సరిపోలేదే వీటి సమాధానాలు చెప్తే రెండు నిమిషాలు సరిపోదా ఆ సామర్థ్యాన్ని ఆ అలవాటును ఆ ధైర్యాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి ఇది సూచన మామూలుగా మనం ఆ ఏదో లెక్చరర్లు అయ్యే వాళ్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం సార్ లాయర్లకు అవసరం సార్ మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళకు అవసరం సార్ మిగిలిన వాళ్ళకి ఎందుకని అనుకుంటాం కానీ ఎప్పుడైతే మీరు ఆలోచించి బాగా మాట్లాడగలరో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ కార్యక్రమం ఏ ఉద్యోగం చేస్తున్నా దానివల్ల మనో పెరుగుతుంది దానివల్ల చేయవలసిందేమిటో ఇన్ని రోజులు చేయనిదేమిటో ఇప్పుడు మొదలెట్టవలసిందేమిటో ఇప్పుడైనా మొదలెట్టవలసిందేమిటో తెలిసి వస్తుంది ఇది ఈ కార్యక్రమంలోని ఆంతర్యం గుత్తగోష్ఠ సమీక్ష అయింది అవునా ఇప్పుడు కొత్త వక్త ప్రకటించి మీరు ప్రధానం చేస్తే మనం ఇంకో కార్యక్రమానికి వెళ్ళిపోదాం పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పదమూడులో జరిగిన యోగా ఆత్య ప్రతిభ కార్యక్రమంలో గుర్తగోష్టిలో శ్రీ బుద్ధు రాజయ్య గారు ఉత్తమ ప్రధానికి పోయారు వారికి బహుమాన అభినందనలు మన పుస్తకం ఒకటండి మీరు కూడా మీరు ఇప్పుడు అయ్యా అధ్యక్ష మీరు ఈ కార్యక్రమానికి సంబంధించి పుస్తకాలున్న వాళ్ళ దగ్గర పెన్నులున్నాయని భావిస్తున్నాను మీరు రాసినటువంటి అంశాలు ఎందులో పెట్టారు ఇందులో ఇందులో ఉన్నాయి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కాగితం తీసుకోండి కానీ నిప్పి చూడవద్దు చూసేశాను సార్ పొరపాటు అంటే చూస్తే ఏమవుతుంది మీకు ఎడిషనల్ టైం దొరుకుతుంది తప్పు కదా ప్రజాస్వామ్యంలో అందరూ సమానం అందుకని కాగితం తీసుకోండి చూడవద్దు రెండు మీరిచ్చిన అంశమే వచ్చిన మరో అంశం వచ్చిన విప్పి చూసిన తర్వాత కంగారు పడవద్దు అందరి చేతిలోనూ ఓ కాగితం ఉన్నప్పుడు గదియారం చూసి మా అధ్యక్షుల వారు కమెన్స్మెంట్ బెల్ కొడతారు రెండు నిమిషాల ముప్పై సెకండ్ల తర్వాత అప్పుడు ఒక హెచ్చరిక మూత ఇవ్వబడుతుంది మరో ముప్పై సెకండ్ల తర్వాత మీరు అస్త్ర సన్యాసం చేయాల్సిందే సార్ వాక్యం మధ్యలో ఉన్న నథింగ్ డూయింగ్ మీరు అర్థమైంది కదా సార్ ఇది కంప్లీట్ చేస్తా సార్ బ్రహ్మాండమైన ఐడియా ఆఖరి క్షణంలో వచ్చింది సార్ వద్దు మీరు ఏ ఐడియా వస్తే ఆ ఐడియా పంచుకోండి కొత్త కొత్త ఐడియాలు పెద్ద పెద్ద ఐడియాలు మాకు అర్థమైంది కదా అవునా సార్ ప్రారంభించండి డబ్బా పాస్ ఆన్ చేయండి ఏదో చిట్టు తీసుకోండి డబ్బా పాస్ ఆన్ చేయండి తొందరగా రెండొద్దు చిట్టి తీసుకోండి సార్ డబ్బా పాస్ ఆన్ చేయండి నిప్పి చూడొద్దని చెప్పాను గుర్తుంచుకోండి నాన్న నువ్వు గడియాన్ని చూసి నువ్వెప్పుడు వెలుగు పెడితే అప్పుడు స్టాక్ రెండు నిమిషాల ముప్పై సెకండ్లకు హెచ్చరిక మృత ఆ తర్వాత ముప్పై సెకండ్లలో ముగింపు తీసుకోవద్ద తొందరగా తిరిగిమ్మన్నా నువ్వే ఇవ్వలేవు ఎక్కడ రోజు కూర్చొని స్టార్ట్ చేసే అంతే చూస్తున్నారు కదా చూడొద్దని చెప్తే చూస్తున్నారు కదా అంటే బాబు స్టార్ట్ రెండు నిమిషాల ముప్పై సెకండ్లు తర్వాత ముప్పై సెకండ్ల వ్యవధి ఫ్లాయ మొదలెట్టండి చూసుకున్నారు కదా ఇక నిల్చున్నందుకోసమే విషయం రాయండి ఇచ్చినవారు అని రాయండి ఆ తర్వాత మీ పేరు రాయండి డేటు వ్రాయండి రాసుకోండి చూసుకోండి సెకండ్లు రాస్తున్న వాక్యాన్ని పూర్తి చేయండి లేదు మంచి బ్రిలియం ఐడియా వస్తే దాన్ని రాసేయండి మా ప్రెసిడెంట్ అయ్యారు కొట్టాలి లేకపోతే అస్త్ర సన్యాసం చేయమని ఒక్క నిమిషం నన్ను వినండి ఆ తర్వాత మీ పుస్తకాలు మీ చేతిలో పట్టుకోండి రెండు నిమిషాలంటే ఎంతో ఎలా తెలిసి వచ్చిందో ఇప్పుడు మూడు నిమిషాలంటే ఎంత తక్కువ సమయం అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది అప్పుడేమో రెండు నిమిషాలంటే ఇంతేనా నిలబడ్డాక అప్పుడు ఆలోచించి మాట్లాడవలసిన అవసరం ఇప్పుడు ఆలోచించి వ్రాసేయటం జరిగింది కాబట్టి ఇక్కడ కొత్తగా మళ్ళీ ఆలోచించవలసిన అవసరం ఉండదు అంటే మీకు సభాకంపం ఉండదు ఇప్పుడు ఒక తర్వాత మీరు వ్రాసింది ఇందాక భయపడుతూ నెమ్మదిగా మాట్లాడారే ఇప్పుడు అవసరం లేదు గొంతు పెంచి గట్టిగా కోపొచ్చినప్పుడు మాట్లాడే స్థాయిలో మీరు గట్టిగా చదివి వినిపించాలి ఇతరులు వ్రాసింది చదవటానికి కొంచెం ఇబ్బంది పడతాం అంటే మరి ఆ భావం ఏమిటో భాష ఏమిటో క్లిష్టమైన పదాలు ఉన్నాయేమో వాక్యంలో ఎక్కడ ఆపాలో ఎక్కడ దనాలో తెలీదు అనేటువంటిది మీరు రాసిందేగా గుర్తుపట్టను అక్షరార్థం కావటం లేదు ఏం రాశానో తెలియదు అని సాకులు వెతుక్కునే అవకాశం లేదు అంటే నేను ఇందాక ప్రారంభంలో చెప్పినట్లు ఆలోచన చదవటం రాయటం వినటం అనేటువంటివన్నీ కూడా సమగ్రంగా ఈ కార్యక్రమంలో ఈ రెండు కార్యక్రమాలలో మనం రూపొందించుకున్నట్టు లెక్క ఇటుకల కుప్ప గోడ కాదు కాని ప్రతి గోడ ఒక ఇటుకల కుప్పనే ఒక పదం ఎందుకు రాశాం ఈ విషయం గురించి బెల్లుగొట్టా గుర్తుకొస్తాయి కొత్త పాయింట్స్ అంటే మనస్సుకు స్పీడ్ గనక నేర్పిస్తే మొదటి క్షణంలోనే రావాల్సిన పాయింట్స్ రాబట్టుకుని ఇందులో ఇది ముందు ఇది తర్వాత ఇది ముఖ్యం ఇది ముఖ్యం కాదు అనేటువంటి క్విక్ అనాలిసిస్ స్వీయ విశ్లేషణ సామర్థ్యం అలవాటు చేసుకుంటే కలం పట్టుకున్న ప్రతిసారి అద్భుతమైంది రాస్తారు నోరు విప్పిన ప్రతిసారి అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారు అది ఈ కార్యక్రమం యొక్క ఆంతర్యం స్టార్ట్ చేయండి పుస్తకాలు రా కవిత్వం వద్దు రాసిద్దే చదవండి ఇచ్చినారు ఆర్వాసరణం పర్యావరణ కాలుష్యము ఈరోజు మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా మారినారు దీని అంతటి మూల కారణము రాజ్యాంగ వ్యవస్థ ఈ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడము నియంత్రణ లేకపోవడము అన్నప్పుడు ఈ స్పీడ్ ఈ ధాటి ఉండవు ఎవరికైనా కానీ ఉండవు వ్రాయమనే సరికి ఒక్కొక్కరు రియల్ క్వాలిటీస్ బయటకు ఈ రెండు కంబైన్ చేసుకుంటే మీ మాట వ్రాసినంత చక్కగా ఉండాలి వ్రాసేది మాట అంత కొద్దిగా ఉండాలి నమస్కారం సార్ మంజుగా ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరుగుతున్నది లేచి లే సార్ అయితే ఎక్కువ దేని ద్వారా వస్తుందంటే అది అది నువ్వు మాట్లాడుతున్నావా చదువుతున్నావా అసలే కార్యక్రమానికి దోషం బై ఇంప్రూవింగ్ టెక్నాలజీ లేజినెస్ ఇన్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇట్ మెయిన్లీ హెబిషిడ్ ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ న్యూయింగ్ తప్ప ఇప్పుడు మీరు రాసింది బాగుందా బావులేదా ఎన్ని మార్కులు కాదు ఆ అలవాటు ది ప్రోసెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ రాసిందే చదవండి కవిత్వం వద్దు కవిత్వం సభకు ఈ సభ మీరు ఏం నేర్చుకున్నారు మన సురాజ్ గారి ఇచ్చారు ఈ సభ వల్ల నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ఉండాలి మాట్లాడాలి సంఘంలో ఏ జీవించాలి పెద్దలు గౌరవించాలి వ్యక్తిత్వ వికాసం పెంపొందించుకోవడం ఎలా భవిష్యత్ వారికి ఆదర్శంగా ఉండడం వల్ల స్టేజ్ పేర్ లేకుండా మాట్లాడడం యువతకి మంచి ఆదర్శంగా ఉండడం వల్ల నిమిషాలు రాసినవా ఎంత బాగా రాశాడు మీకేమైనా అర్థం అవుతుందా చెప్పే విషయం అంటే నేనేం గ్రహించమని మనవి చేస్తున్నానంటే ఆయన టాపిక్ ఇచ్చింది ఆయన ఈయన తెలీదు ఏ టాపిక్ వస్తుందో అందరికీ ఈక్వల్ డిసడ్వాంటేజ్ మనకి కానీ ఆ కృప్తగోష్ఠ వచ్చిన టాపిక్స్ కొన్ని గుర్తుకొచ్చేసాయి రోటింగ్ ఆఫ్ అవునా ప్లస్ ఏవో కొన్ని తనకు తోచినవి పాయింట్స్ రాసాడు ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఒక్కొక్క పాయింట్ కి ఒక రెండు వాక్యాలు రాయొచ్చు మూడు నిమిషాలు ఇచ్చిన వ్యవధిలో క్లుప్తంగా సంక్షిప్తంగా ప్రభావోపేతంగా ఆ క్రమశిక్షణ కళాదికి అలవడవాలి బాగుంది శ్రీనివాస్ భగవంతుని సృష్టించిన అందమైన ప్రకృతిలో పుష్పాల స్థానం ఈ సృష్టిగా గోచరించడానికి భగవంతులు అలంకారించారు మంచి వ్యక్తిగా ఉండాలంటే మంచి ఆలోచన చెడు మాట్లాడకూడదు చూడకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు మనల్ని చెడ్డ పనులు చేయడానికి మనం మన మనస్సుని అదుపుతో ఉంచుకునే ప్రయత్నం చేయాలి మనకు వచ్చిన మంచి విషయాలను నలుగురితో పంచుకునే ప్రయత్నం చేయాలి బాగుంది అయ్యా వెనకాలి నేను ఏదైతే రాసానో అది నేను రాసాను స్లిప్లినమ్మ అంటే మీరు విప్పి చూడలేదాయో మనం అనుకున్నదే అది పోన్లండి మీరు మీరు రాసింది మీకు మూడు నిమిషాల నియమం మీకు పాటించారు కదా మీకు వచ్చింది కదండి పోనీ చేస్తాం అందరూ రాసినటువంటిది పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ The universe, when created, is associated with the universal principles of faithfulness, compassion, and all of this. The human life, when you think it was also created... Please read what you are yeah, written, I, sir. You I, can explain. I have already written the ah, same ah, thing, sir. Ah, ah, no, ah, I'm just ah, saying. As it is. So, the human life, the life, when created, also... is assigned to those three universal principles of goodness and compassion towards but humans because of deepening moral standards down, have fallen down as a human community as a class they have moved more away from the universal principles so the main purpose of human life is to return back to one's original and true self our true nature that is by looking within thinking of others' sorrows following kindness tolerance and truthfulness in a in all the past this in a conflict in a struggle going this step forward for fighting ఊరికే నింపండి మా రికార్డ్స్ లో మీ పేరు పరిచయం ఎలా వచ్చారు ఏమిటి ఉంటుంది ఓకే ఇప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి ఎవరో ఇచ్చిన టాపిక్ మనకు వచ్చినప్పుడు ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అందరికీ కామన్ గా ఉంది మిస్ అయినట్టున్నారు ఆ పాయింట్ ఆయన మనసులో అనుకుని ఆయన రాసిన టాపిక్ గురించే రాయాలి కాబోలు అని అనుకుని వారు రాశారు ఇన్వే హీ హాజ్ అన్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్ బికాస్ హీ హాడ్ టైమ్ మోర్ టైం టు థింక్ అబౌట్ ది టాపిక్ చేస్తాటై ఇప్పుడు నేను ప్రస్తావన చేస్తున్న అంశం ఏంటంటే ఇది తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో ఉర్దూలో ఏదైనా చేయొచ్చు ఇంట్లో ఉన్న వ్యక్తులతో కూడా ఇదే ప్రొసీజర్ మీరు రిపీట్ చేయొచ్చు స్కూల్స్లలో కాలేజీలలో ఎప్పుడు సినిమాల గురించి డ్రెస్సుల గురించి పాటల గురించి మాట్లాడుకోవటం కన్నా ఈ ప్రయోగాలు కనుక చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క సామర్థ్యాలు పదులు పెట్టేటువంటి అవకాశాలు ఏర్పడతాయి మీకు అర్థమవుతున్నది అనుకుంటా ఎందుకు ఇది చేస్తున్నావు అన్నా ఇప్పుడు చూడండి మాట్లాడమన్నప్పుడు ఆయన అంత ఇదిగా మాట్లాడలా రాయమన్నప్పుడు కొద్దిగా అద్భుతమైన భాష పాటలో ఉంటే తప్ప పాట రాయలేడు అంటే మీకెంత తెలుసు మీకు తెలియదు మరుగున పడిన మాణిక్యాల ఉన్నారు నేను అనేవి చేసేది అది ప్లీజ్ నెక్స్ట్ అన్న గుడ్ విమర్శకులను విమర్శలను ఎదుర్కోవడం ఇలా ఇచ్చిన విమర్శ అనేది మనలో తప్పు దాన్ని ఎదుర్కోవడం అంటే కొంచెం బాగా ఉంటుంది అయినా సరే కొంచెం ఎందుకంటే అది అందరు చెప్తారు అయినా సరే సరిపోవాలి ఒక్క నిమిషం రెడ్డి గారు ఎవరు చెడు వ్యసరాలంటే వ్యసనాలంటేనే చెడు వాళ్ళ చెడు వ్యసరాలు మంచి వ్యసనాలు ఉంటాయా ఓన్లే ఊరి వ్యసనం చెడు కాదా అలవాటు చేశారు కదా చదవండి గుడ్ చెడు వ్యవసామా అది జీవితానికి పెద్ద నిర్ణయం అది చాలా మంచిది సరే ఓసారి తెలిసిన తెలియక వ్యసనానికి అలవాటు అదైనా తెలియగానే వేరే ఆలోచన చేయకుండా ఆకువేయడం చాలా మంచిది ఏది అనేది మనకు తెలియకపోయినా దాన్ని చాలా విధాలుగా అన్వయించుకోవచ్చు అయితే చెడు వశనాలకు వ్యాపకాలకు మాత్రం కాదు మానవ జన్మ అతి పవిత్రమైనది కాక్రమైన మార్గంలో సమాజ శ్రేయస్సుకు మరియు స్వశ్రేయస్సుకు ఉపయోగించాలి మానవుడు అప్పుడు చూడండి విత్ దీస్ గిఫ్ట్స్ మన చదువు సంస్కారం చదువుకున్నది స్నేహితులు ఇవన్నీ కలిసి అవకాశం లేక వీ హెవర్ టెస్టెడ్ వాట్ వీఆర్ కేపబుల్ ఆఫ్ ఇప్పుడు మేమేదో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళం కాబట్టి చదువుకోవటం అవసరం చెప్పడం అవసరం మాట్లాడటం అవసరం మా బ్యాక్గ్రౌండ్ వేరు ఇప్పుడు మీ వయస్సులు ప్లస్ ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఫ్యూచర్ ఆలోచించుకోండి ఎంత చక్కగా మీ సామర్థ్యాలు మీరు పెంచుకోవచ్చు మీకు ఆనందం వస్తుంది ఇతరులకు ఉపయోగపడవచ్చు ఇప్పుడు ఆయన ఏం చదువుకున్నారో ఆయన ఉద్యోగం ఏమిటో అవిగాదానికి కావాల్సింది ఎవరో ఇచ్చిన విషయం గురించి టైం లేదు మూడు నిమిషాలలో ఆపాలి అంత వేగంగా కూడా మంచి పాయింట్స్ పైకి వచ్చాయి ది ఎబిలిటీ ఫుల్అప్ దింట్స్ ఆఫ్ యువర్ హార్ట్ దాట్ ఈస్ ది పవర్ ఆఫ్కింగ్ అండ్ కంపేరింగ్ యువర్ బెటర్ జీవితం అంటే పంట అని అందరూ పెద్దలు అంటారు జీవితం అంటే కష్టసుఖాయితారు జీవితంలో చాలా ఉంటాయి అన్నిట్లను అధిగమించిన వారే ఉన్నత స్థితరాలు ఎదుగుంటారు సమాజంలో మానవ జీవితం ఉన్నతమైనది మానవుడు ఆనాది కాలం నుండి నేటి వరకు అనేక విజయాలను సాధించుకుంటూ వచ్చారు మానవ జీవితం పరిపూర్ణత కలిగినది కాబట్టి జీవితం ఎన్నో విషయాలు నేర్చుకున్నారు నమస్కారం నా పేరు క్రి వెంకటేశ్వర్లు నాకు వచ్చిన అంశం కాలుష్య నిర నియంత్రణ జాగ్రత్తలు ఇచ్చిన కాలుష్యం అంటే ముఖ్యంగా నాలుగు రకాలుగా ఉంటుంది భూ జల వాయు శబ్ద కాలుష్యాలని మనందరూ తెలుసు అయితే ఈ మధ్యకాలంలో మనస్సు కూడా కాలుష్యం పడుతుందని మన పెద్దవారు పెద్దవారి సలహా సూచన అయితే భూ కాలుష్యం జల వాటి గురించి మాట్లాడితే మొక్కలు పెంచడం ట్రాఫిక్ నియంత్రణ కట్టడి రె రెడ్డి ఉన్నప్పుడు బండి ఆఫ్ చేయడం ఈ జల నుంచి కా కాస్త అవకాశం పొందడానికి ఉపయోగపడతారు కర్మాగారాల నుండి వెలువడే వాడి పట్ల జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవడం పరిశ్రమలు ఇళ్లకు దూరంగా నిర్మించడం ప్లాస్టిక్ వినియోగం వాహనాల రోగ శబ్దాలు కారణాలు లేకుండా వాహనాలను అదుపులో పెట్టడం వంటివి కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్త నాకిచ్చిన ఇచ్చినవారు రాజేష్ రెడ్డి ఏ పని చేయాలన్నా మనస్సును దానిపై పూర్తిగా కేంద్రీకరిస్తే ఆ పనికి పూర్తిగా సఫలత చే పనికి కూడా పూర్తిగా కాదు ఒక తరగతిలో గల కొంతమంది విద్యార్థులే చాలా మార్పులు పొందుతారు దానికి కారణం వారికి ఆ విషయములపై గల ఏకాగ్రత ఉపాధ్యాయుడు చెప్పే విషయాలపై పూర్తి ఏకాగ్రత గల వారే ఎక్కువ మార్పులు పొందగలుగుతారు మిగతా వారికి అది సాధ్యం కాదు ఇప్పుడు మనం నిర్వహించిన దానిలో చిన్న వేరియేషన్ వేరియంట్ కూడా మేము అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తాం ఏమిటంటే అది ఓ ఇద్దరు ముగ్గురు టాపిక్ ఇవ్వమని అడుగుతాం ఇస్తారు అందులోంచి ఒక చిట్టి ఒకరిని తీయమని అంటాం అది టాపిక్ అందరూ అదే టాపిక్ గురించి రాయాలిషన్ కాంబినేషన్ సత్యమైందా ఇప్పుడు మనం పన్నెండు మందో పదిహేను మందో వేరు వేరు టాపిక్స్ రాసాము ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ ఎవరి టాపిక్ వచ్చింది దాని గురించి ఆ మూడు నిమిషాల వ్యవధిలో మీరు రాశారు మరోసారి ఎప్పుడైనా ఉదాహరణకి నలుగురైదు కొన్ని టాపిక్స్ ఇవ్వమని చెప్పి ఆ నాలుగు ఐదు ఇంట్లో ఒక టాపిక్ తీసి ఆ టాపిక్ అనౌన్స్ చేయబడుతుంది అదే మూడు నిమిషాల వ్యవధిలో అందరూ అదే టాపిక్ గురించి రాయారు ఇక్కడ నేను మీతో మనవి చేసేది ఏమిటంటే ఎన్ని సార్లు ఇక్కడికి వస్తున్నారు అన్నది కాదు ఇక్కడ రావటానికి మళ్లీ నెల రోజుల తర్వాత రావటానికి మధ్య మీరు చేయవలసిన హోంవర్క్ గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను మానసిక సంసిద్ధత గురించి ప్రస్తావన చేస్తున్నాను ఈ పోటీ పరీక్షలు కూర్చుంటున్నటువంటి మిత్రులు గానీ లేదు ఇతరత్ర ఇలాంటి తొందర అవసరాలు లేనటువంటి వ్యక్తులు గాని మీ ఇంట్లో ముగ్గురు నలుగురు మీరు కూర్చున్నప్పుడు మీ ఆఫీస్ లో మీకు వ్యవధి ఉంటే ఆ లంచ్ అవర్ లో హాఫ్ అన్ అవర్ పాటి రెండు నిమిషం ఇస్తారా ఏం తింటారా పెడతారా అవునా నువ్వు టాపిక్ చెప్పు నేను మాట్లాడతా నే టాపిక్ ఇస్తా నువ్వు మాట్లాడు అనేదే రెండు నిమిషాలు షార్ప్నెస్ ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ ఉండకూడదు పిన్ పాయింటెడ్ గా ఉండాలి బుల్లెట్ పాయింట్స్ లాగా రావాలి ఆ చెప్పేవా అని అనిపించుకోగలగా అప్పుడు మనస్సు హృదయం రెండు వికసిస్తాయి అలా వికసించిన వ్యక్తుల సమూహమే చక్కని సమాజం అవుతుంది అలా వికసించకపోతే సమాజం ట్రష్టుపడుతుంది తృప్తిపడుతుంది ఈ కార్యక్రమాలు ఆలోచించి నిర్వహించిన పద్దతిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రయోగం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవకాశం మనకు లేదు అందుకని ఇక్కడ వచ్చి నెలకోసాలు ఏం లాభం సార్ ఎన్నేళ్లు పడుతుంది అనే అనుకోర్లేదు మీరు మీ ఇంట్లో కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవచ్చు నెక్స్ట్ అయ్యా అయ్యో వాళ్ళందరు నేను ఇక అయ్యాక అట్టు వెళ్లే ఇటు వచ్చా దేశమే కదా బాగుపడి మాట్లాడుకున్నాను అందరు నేను రెండు నిమిషాలు బాగుపడాలని ఉంది కదా ఏం కావాలి విన్నా ఇక్కడెక్కడ అయ్యో అయ్యో ఇవండి మన దగ్గరకు వచ్చినటువంటి మరొక అతిథి పి సుబ్రహ్మణ్యం గారు వీరి వృత్తి వ్యాపారం ఎంఎస్సి అగ్రికల్చర్ అంటే కదా శారు అభిరుచి ఆధ్యాత్మిక విషయాల మీద వీరు ఏసీ దాష్లో ఉంటారు అది కాపు వీరికి యువ భారతి పరిచయం నగరంలో ఈనాడు ద్వారా వారికి ఈనాటి కార్యక్రమం పరిచయం వారికి ఆల్రెడీ వచ్చేదోడు అయినా మరొకసారి హృదయపూర్వకంగా స్వార్థం పలుకున్నాం వచ్చే ఇప్పుడు మనం ఈ ఒక వాళ్ళు పద్దెనిమిది నుంచి ఒక మూడు మూడు నాలుగు రోజులతో ఆ స్వాతంత్ర దినోత్సవా చేసుకున్నాను ఆ స్వాతంత్ర దినోత్సవం మీరందరూ కూడా దానికి హాజరయ్యి ఉండవచ్చు కానీ నాకు తెలిసి చాలా మంది దాన్ని చక్కగా పట్టించుకోవట్లేదు ఏదో స్కూల్స్లో చేస్తున్నారేదో కొద్ది సీట్స్ ఇస్తారు కొన్ని కూడా ఎక్కువ మంది వెళ్ళటం లేదు కాలేజెస్కి ఏమైనా కొంచెం జరుగుతులైనా ఎక్కువ ఉండేటువంటి అవసరం లేదు కానీ నాకు తెలిసినట్టు నేను వెళ్ళలేదు కానీ అమెరికాలో అమెరికా లాంటి ప్రదేశాల్లో స్వాతంత్ర దినోత్సవం జూలై నాలుగున అవుతుంది అక్కడ సుమారు ఒక వారం రోజుల ముందు నుంచి గట్ట ఎక్కువ ఒక వారం పది రోజులు తీసుకుంటారు వాళ్ళు కేవలం ఒక్కరోజు ఒక్క గంట ఒక పావు గంటలుగా టూచి నమస్కారం చేసి ఇచ్చేడు కాదు అంటే సుమారు వాళ్ళకి వచ్చి కూడా నాలుగు గంటల అప్పటి నుంచి కూడా వాళ్ళు అంటే ఆ దేశం ఆ దేశాన్ని ఆ స్వాతంత్రం కాపాడుకోవడం దాని గురించి ఉండేటువంటి అభిమానం వాళ్ళ గురించి మనం ఒకవేళ టీవీ ప్రోగ్రాం మంచిదో వస్తుందంటే మనం లెక్క వందానికి కూడా వెళ్ళాం ఏ క్రికెట్ మ్యాచ్ లాంటిది వస్తుందంటే అసలు పట్టించుకోము కానీ దాన్ని పెట్టించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈనాడు పెద్దవాళ్ళు వదిలేండి కనీసం యూత్ అయినా పట్టించుకుంటూ ముందు ముందు సమాజం బాగుపడుతుంది నాయక వ్యక్తిగత పరిమితాన్ని నేను ఎందుకు చెప్తున్నాను నేను అంటే నా గురించి చెప్పుకోవడం కాదు కానీ నేను సుమారు ఇరవై ఏళ్ళేళ్ళ బట్టి నా ఇంటి మీద నేను జెండా గ్రహిస్తాను ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనుకి జనవరి ఇరవై నాడు దానికోసం ప్రత్యేకంగా మా యువభారతి కానీ ఒక పుస్తకం సుమారు ముప్పై మంది వస్తారు ఒక తెలుగు పుస్తకం ఇస్తాను అందరికీ దాంతోపాటు ఒక స్వీటు కారా ఇవ్వడం జరుగుతుంది కింద పిల్లలను ఎక్కువ నేను రమ్మని చెప్పాను కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తారు అయితే ఒక పావు గంట అరగంట ఎందుకోసం అంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి ఎవరికి ఆ పది నిమిషాలు నిలబడ్డానికే చాలా ఇబ్బంది పడుకుంటారు వాడు అంటే వస్తారు నా ఉండే గౌరవం లేదు లేదా ఏదో పాపం ఏదో చేస్తున్నాడు ప్రతి సంవత్సరం ఎలా పని ఉద్దేశించు కానీ నాకు అనిపించింది ఏంటంటే నేను చాలా చోట్ల చూసింది ఏంటంటే చాలా మంది అంటే సుమారు నూట కోట్ల మంది ఇంకైక్కే ఉన్నారు నూట కోట్ల దాకా మంది జనాభా జెండా వందనానికి ఇది మన దేశం అంటే నా ఉద్దేశంలో జెండా వందనం చేస్తే సుమారు నూట ఇరవై ఐదు కోట్ల మందికి మనం నమస్కారం చేస్తున్నట్లే కాదు ఇక జెండాకి వందనం చేస్తున్నామంటే అది భారతదేశానికి ప్రతినిధి అంటే సుమారు ప్రపంచ దేశంలో ఉండేటువంటి అందరికీ నమస్కారం చేస్తున్నాం అటువంటి అవకాశాన్ని పోగొచ్చుకున్నాం ఒకరు నేను నమస్కారం చేస్తూ ఒక పదిహేను ఇరవై మందికి నమస్కారం చేయడం కానీ జెండాకు వందనం చేయడం అంటే సుమారు నూట కోట్ల మందికి నమస్కారం చేస్తున్నా ఆ అంటే నూట మంది నూట కోట్ల మందిని మనం లావాడిగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి భావాలు మనం ఏర్పరచుకొని మన గురుగాడ పారావు గారు చెప్పి ఏదో కొంత త్యాగం చేసి కొంత లాభం కొంత మొత్తం మానుకోకపోతే కొంత మానుకోనైనా ఆ రోజునైనా కొంత సమయం వెచ్చించి దానికోసం మనం ఏం చేయగలుగుతాం దేశం కోసం ఇప్పుడు ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే దేశం కోసం కూడా మనం చేయగలం ముఖ్యంగా యువకులు చేయగలరు సమయాన్ని చాలా వ్యర్థపరుస్తున్నారేమో అని ఒక్కొక్కప్పుడు అనుమానం వస్తుంది ఈ టీవీలో వచ్చిన తర్వాత చాలా సమయం వ్యర్థమవుకూడదు అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువసేపు దాని ముందు కూర్చోవడం జరుగుతోంది ఇప్పుడు ఉండేటువంటి టీవీలు ఏమి ఉండదు కానీ దాని మీద మనకి డీపీలు పెట్టేటట్టు వాళ్ళు చేస్తున్నారు సరే అదన్నీ నేను చెప్పదలుచుకోలేదు ఈ రోజు మనం చెప్పదలుచుకోలేనంటే ఈ స్వాతంత్ర జరిగిన సందర్భంగా మీలో ఏర్పడిన భావాలు ఏంటి మనం ఏం చేయగలుగుతాం అట్లాంటి వాటికి మీకు కలిగినటువంటి అభిప్రాయాల గురించి ఈ అభిప్రాయ సేకరణ కింద దీన్ని ఒక టాపిక్ ఒక్కొక్కటి ఒక్కొక్క రెండు అంటే కొంచెం సమయం ఇది లేదు కానీ సాధ్యమైనంత చూస్తున్నాం మీ అభిప్రాయాలు చెప్పినట్టు అయితే రెండు నిమిషాలే నాకు మళ్ళీ అంటే ప్రైజులు ఉండవు ఏమి ఉండవు కానీ రెండు నిమిషాలు రెండు నిమిషాలు మీ అభిప్రాయాలు ఒక నిమిషం నలభై ఐదు మళ్ళీ పదిహేను సెకండ్లు అదే పదవి పాటించటం మంచిది అంటే సమయం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఐదు గంటలు పది అవునా అవునా సరిపోతుంది సరిపోతుంది తమ ఎవరైనా చూడండి మొదలెట్టచ్చు ఇప్పుడు ఇంతకి టాపిక్ గా దీనిచ్చిన ఇదేంటి మాట్లాడాలి మీరు ఎడవాటి వెళ్ళచ్చు దేశభక్తి గురించి మాట్లాడండి సంప్రదించిన మెలాను ఉన్న స్థితి గురించో మీరు మొదలెట్టండి అధ్యక్ష దేశభక్తి మనము ప్రతి ఒక్కరు స్వతంత్రము అనే పదంతో పాటు మనకు దేశం మీద ఉన్న భక్తి దానికొక సింబల్గా మనము తీసుకోవచ్చు స్వతంత్రం అనే మనకు దాని యొక్క గొప్పతనం కానీ అది కానీ మన స్వతంత్రం పుట్టుకతో స్వతంత్రం ఉన్నప్పుడు దేశం గొప్పతనం అవుపడేది కాదు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అంటే పరాయి వలస పాలన నుంచి మనం విముక్తి కాబట్టి కాబట్టి మనకు స్వతంత్రం వలన దేశం మీద ఎక్కువ ప్రేమ ఉండాలని ఆకాంక్ష కలిగినప్పటికీ దాన్ని మనము మనకు జీవితంలో భక్తిని చాటుకో చాటుకున్నప్పటికీ దాన్ని చెప్పలేకపోతున్నాం అంటే క్రమ పద్ధతిలో నిర్వర్తించలేకపోతున్నాం నా అభిప్రాయం నమస్కారం దేశభక్తి అనేది అది మన పూర్ణికులో వచ్చింది వాళ్ళు తెచ్చిన స్వాతంత్రమే మనం ఈరోజు అనుభవిస్తున్నాము అయితే అనుభవించేది అది ఓ క్రమశిక్షణగా వాళ్ళు కష్టపడి తెచ్చింది కాబట్టి మనము వృధా చేయకుండా కరెక్ట్గా అగ్యూజ్ చేయాలనేది నేను చెప్పవలసి సభకు నమస్కారం స్వాతంత్ర దినోత్సవం రోజు మనం బ్రిటిష్ వారి పాలనలో మనం ఏ విధంగా ఉన్నాము అనే అంశాలను క్లుప్తంగా తెలుసుకుంటూ తర్వాత నా విషయానికి వస్తే నేను ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్ సిక్స్ నాకు తోచిన విధంగా నేను ప్రతి ఒక్క చోట వెళ్ళి నేను తెలుసుకుంటాను తర్వాత మన భారతదేశ మన ప్లెజ్జుంది కదా భారతదేశం నా మాతృభూమి భారతీయులుదురు నా సహోదరులు అనే ప్లెజుని ఎవరు రచించారనే విషయం నాకు ఇంతవరకు తెలియదు కానీ మొన్న తెలుసుకున్నాను పైడిమరీ సుబ్బారావు నత్తును మన కరీంనగర్ జిల్లావాసి ఆయన ఖజానా శాఖలో పనిచేస్తూ అప్పుడు మనకి నైన్టీన్ మనకి సిక్స్టీ టూలో చైనా దురాక్రమణ జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రేమ అనురాగాలతో సోదరాభిమానాలతో ప్రతి ఒక్కరూ కలిసి మలిసి ఉండాలనే దృక్పథంతో పాడిమరి సుబ్బారావు గారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ప్రతిజ్ఞను మనకి అందించారు అప్పుడు ఆయన మంచి విషయం అనే ఉద్దేశంతో మనకి అప్పట్లో ముఖ్యమంత్రి గారు మనకి ఈ ప్రతి ఒక్క పాఠశాలలో ఈ ప్లెడ్జ్ని రూపొందించి ప్రతి ఒక్కరూ ఈ వాక్యాలను ప్రతిరోజు చదవాలని ఆయన సహకరించినందుకు మనకు ప్రతి పుస్తక తెలుగు అకాడమీ వారు సమర్పించే ప్రతి పుస్తకంలోనూ ఈ ప్లెడ్జ్ ఉంటుంది దీన్ని దీన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం తర్వాత హిందీ ఇంగ్లీష్లో ప్రతి లాంగ్వేజ్లోను ముద్రించారు తర్వాత గొప్ప గొప్ప అంశాలని నా విషయానికి వస్తే నేను ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు మనకు ప్రచురించబడే ప్రతి ఒక్క వార్త అదే పే తీసుకొని మన భారతదేశంలో ఉన్న అంశాలు మన భారత రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించారు ఇప్పటికీ మన భారత స్వాతంత్రం వచ్చి తొంభై సార్లు సవరించారు తర్వాత మన అంశాలు ఏది మనం ఏ విధంగా ఉండాలి మన నాయకులు మనకు స్వాతంత్రం అరవై ఆరు సంవత్సరాలు పూర్తయింది ఇంతవరకు పాలన ఏ విధంగా ఉంది ప్రధాని ఒక కుటుంబంలోని ఇన్ని సంవత్సరాలు నెహ్రూ కుటుంబంలోని ఇంత వే కొన్ని వేల ఎక్కువ సమయం తీసుకొని ఒక ఒక్కొక్కరు పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేశారు విధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలనేసి నా అభిప్రాయం ఉంది ఓకే థ్యాంక్ యూ ఏ దేశంలోని ప్రజలు ఆ దేశం పట్ల అంత ఎక్కువ భావాలు దేశభక్తిని కలుగుంటారో దేశం ఖచ్చితంగా ఎంతో పురవృద్ధిని సాధించగలుగుతుంది ఇందులో ఏమాత్రం సందేహం లేదు మనకంటే ఎంతో చిన్న దేశాలు ఏమైనా సింగపూర్ మలేషియా ఇలాంటి దేశాలు చాలా తక్కువ కాలంలోనే మనకంటే తర్వాత స్వాతంత్రం నుంచి చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధిని సాధించు నిజానికి మిగతా ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఉన్న మానవ వనరులు కాని మన దేశంలో ఉన్న సాహసంపదలు కానీ ఎన్నో ఎక్కువ ఈ మానవ వర్ణిని సహజ సంపద మనం సక్రమంగా వినియోగించుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ తమ దేశం పక్క తమ దేశభక్తి ఉండి మేధావలసలో అరికట్టగలిగి మన దేశ సంపదని చక్కగా మన మన దేశంలోని మానవ చక్కగా మనం వినియోగించుకున్నట్లయితే అది దేశభక్తిని మనం చూపించుకున్నట్లయితే మన దేశం కూడా చైనా లాగే ఎంతో భరోజును సాధించగలదని నేను బలంగా నమ్ముతున్నాను ఆగస్టు పదిహేను గురించి పాఠశాలల్లో ముగ్గుబడిగా చేస్తున్నారు జెండా వందనం చేయడము దానిలో అలాగే చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి పంచడం అంతటితో ఆ కార్యక్రమం పూర్తయిపోయిందన్నట్టుగా చేస్తున్నారు కానీ అది పద్ధతి కాదు స్వాతంత్ర సమయాలు గురించి ఐదు నిమిషాలైనా సరే ప్రతి ఉపాధ్యాయుడు కూడా స్కూల్స్లో చెప్పినట్టయితే పిల్లలు కొంతవరకు అవగాహన చేస్తున్నా కొంతవాళ్ళు తెలుసుకోగలుగుతారు స్వాతంత్రం ఎలా వచ్చింది ఏంటి అనే విషయాలు విషయాలన్నీ కూడా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది అదే విధంగా తల్లిదండ్రులు కూడా చెప్పాలనేది కోరుకుంటూ ఉన్నారు కానీ ఇంకా పెద్దలు చెప్పినట్లు ఆ దేశభక్తిని మనం ప్రదర్శించడంలో కానీ మనకి మనగా స్వయంగా పాటించడానికి కానీ మన దారి తప్పుతున్నాము అని ప్రతి ఒక్కరూ మనం అనుకుంటూ ఉంటాం మన దేశం ఇలా వెళ్ళిపోతుంది లేకపోతే ఎదుటి వాళ్ళు అనేటువంటి ఒక కంపారిజన్లో ఉంటాం కానీ ఇక్కడ గాంధీ మహాత్ముడు చెప్పినట్టు ఏదైతే మార్పు నువ్వు కావాలని అనుకుంటున్నావో ఎదుటి ఆ మార్పు ఫస్ట్ నీ నుంచే ప్రారంభించు ఎదుటివాడిని మనం క్లిష్ చేసేటం అనేది కాకుండా అలాంటి ఒక మార్పుతోటి కనుక మనం అలవరుచుకుంటే రేపు ఉండేటువంటి యువత ఏదైతే ఉందో ఓ సన్మార్గంలో నడిచి మన దేశానికి ఎంతో గొప్ప మేలు చేసేటువంటి ఒక అవకాశం మీ అందరికీ కలుగుతుంది అలాగే ఈ దేశంలో నేను పుట్టినందుకు నేను చాలా అదృష్టం అనుకుంటున్నాను ఎందుకంటే మన దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యం విలువలు ఉన్నాయో చాలా అత్యున్నతమైనవి ఇంకా మిత్రులు చైనా లాంటి ఒక దేశం గురించి మాట్లాడారు అక్కడ ఉండేటువంటి కమ్యూనిస్ట్ దేశం అక్కడ ప్రాక్టికల్గా ఎలాంటి డెమోక్రటిక్ రైట్స్ కానీ విలువలు కానీ ఎటువంటివి కూడా వాళ్ళు పాటించు ఏమాత్రం కనుక నోరు ఎత్తినట్లయితే ఇమ్మీడియట్గా వాడిని చంపించేయడం లేకపోతే అలా అలాంటిది కాకుండా ఈ దేశంలో నేను పుట్టినందుకు నా అదృష్టం అనుకుంటున్నాను అలాగే నాకు గర్వం అనుకున్నాను థ్యాంక్ యూ కూడా దేశాల విద్యార్థుల విద్యార్థులకు దేశభక్తి గురించి తెలియజేయాలి చింద శిక్షణ దేశభక్తి అంటే దేశభక్తి అంటే పూర్తి చేయడం అలా జనం మన చేయడం మన వాళ్ళకు మనం ఏం చేస్తున్నాం అనేది దేశం కోసం నిజాయితీగా ఉండాలి ఏ వృత్తిలో వారైనా కరెక్ట్ కాకుండా మన నిజాయితీగా ఉంటే అదో దేశభక్తి గురించి వస్తుంది మనం చేయాల్సిన ఏడ్ ఇవ్వడం లాంటిది ఏదైనా దానికి ఇష్టం జరిగిపోతుంది ఇండిపెండెన్స్ డే రోజు ఇలాంటివి వస్తే సరిపోయా కూర్యం చేసే బాగుంది కొంతవరకు లోపల ఎంచుకుంటూ సాధిమాట ఊళ్ళో ఉన్నప్పుడు ఎదుటి పరిస్థితి మనం తెలిసినా తెలియకుండా కొంత వినయంగా ఉంది అదే దాటంగానే అది విధానం పెద్ద ఓకే స్వాతంత్ర దినోత్సవం అనేటువంటి చేసుకుంటున్నాను ఏదో ఆంతరికంగా ఆయన జరుగుతున్నాడు మనం చేసిన పూర్వీకులు ఎట్లా తీసుకొచ్చేందుకు దాన్ని తీసుక యువకులకు చెప్పాల్సిన అవసరం వాళ్ళతో చెప్పించాల్సిన అవసరం ఉంది ఏదో పదవి తరలి వరకు పోటీలు పెట్టి ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే వాళ్ళ టీచర్స్ రాసి ఇచ్చినటువంటి దాని నుంచి టెన్లో ప్రైవే తీసుకుపోతున్నారు కానీ ఇప్పుడు తెలివాల్సినటువంటి ఏజ్ ఇంటర్మీడియట్ ఆ డిగ్రీల అసలు దాని మీద టాపిక్స్ వస్తలేవు అసలు కాదు ఆర్టిసిపేట్ కావడం లేదు దాంతోనే ఏమవుతుంది కొంత తగ్గి పాశ్చాత్య దానికి కొద్దిగా లోడ్ ఉంటుంది కొద్దిగా మన పూర్వీకులు త్యాగం చేస్తే ఇది వచ్చింది మళ్ళీ మనం అటు అనేటువంటి దానికి ఉండకుండా దేశవృత్ అనేది ఒక పదంతో నిర్వచన దేశవృత్తి అనేది అనేక పదాలు నిర్వచనం మనకు స్వాతంత్ర సమరవేదిలైతే అప్పుడు పోరాటం చేసిన వారి జీవన శక్తిని చూస్తే నిస్వార్థము లౌకికవాదము సమానత్వము ఇవన్నీ కలిసి కలవెలిపి మనకు ఒక భావం అనే ఏర్పడినైతే అన్నమాట ఇవన్నీ మనం ఎందుకు అంటాం దేశభక్తే ఉండాలి ఖచ్చితంగా అంటే ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే మన సమాజం అయితేనేమి యువకులయితేనేమి మంచి మన దేశమైతేనేమి మంచి అభివృద్ధి సాధిస్తుంది లౌకికవాదం అనేది ఈ మధ్య ఈ మధ్య చూస్తూ ఉన్నాం మనుషులు రెచ్చగొట్టడం అంటే ఒక విషయమనే కాదు ఏ విషయాలైన పైన మనుషుని ప్రభావితం చేయడం చాలా జరుగుతుంది ఇవన్నీ మనము తీసేయాలంటే దేశభక్తి కలిగి ఉండడమే ముఖ్యమన్నమాట అంటే ఇవన్నీ విలువలు మంచి విలువ ఉన్నానికి మానవత్వం కలిగి ఉండడం ఒక ఒకసారి మన వివేకానందుడు యుఎస్ఏలో ట్రైన్లో పోతూ ఉంటే చికాగో సభలకి ఒక అమెరికన్ దేశ పక్కన ఉన్నాడు అనమాట అతను కూర్చొని ఇతని వేషం చూసి మీరు ఎక్కడున్నారే అని చెప్పేసి అతని అవహేళన అప్పుడు ఈయన కూడా అంటే పక్కన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఈయన ఈయన కూడా ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి ఈయన అన్నాడనమాట ఈయన నా బస్సు బాగుంది ఈయన బస్సు మాట్లాడుతున్నాడు బాగున్నాను అని నాకు చెప్తున్నాడు చూడని అప్పుడు ఏమన్నాడు అంటే వివేకానందు ఇంగ్లీష్లోనే ఇన్ అవర్ కంట్రీ మ్యాన్ మేడ్ బై టైలర్ ఇన్ అవర్ కంట్రీ మ్యాన్ మేడ్ బై క్యారెక్టర్ అని విదేశం అప్పుడే అన్నారు అనమాట ఈ విధంగా మన మన దేశం క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం అన్నమాట దేశభక్తి అని ఎందుకంటారంటే ఇవన్నీ కలగలిపి ప్రతి పిల్లలకు మనం నేర్పించాలి సమాజంలో చదువులోనైతేనేమి సమాజంలోనైతేనేమి ఓటమి కాని మంచి కానీ అన్నీ మనం ఒక ఒకే విధంగా తీసుకున్నట్టు చిన్నప్పుడే నేర్పు కల్పించాలి ఒక శివాజిని తీసుకున్నాం శివాజ్ని తీసుకున్నప్పుడు జిజాయాబాయి ఈ పేవరం ఎందుకు ఏర్పడింది ఒక స్వాతంత్ర పోరాటంలో ఆయన కూడా పాల్గొన్నాడు ఆ స్వాతంత్ర పోరాటంలో పౌర చేతికి ఆయనకు అటువంటి పోరాట ప్రకటన ఏ విధంగా వచ్చింది తల్లిదండ్రు చిన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు జిజ్యాబాయి ముందు వారి వాళ్ళ యొక్క విలువలు చెప్పడం వల్ల అతనిలో ఆ భావం ఏర్పడిందన్న అట్లా మనం అందరము దేశపు ఏర్పడాలంటే మనం మనం కూడా చెప్పుకున్న విషయాలు చెప్పడం వల్ల మనల్ని చేసుకోవడం వల్ల మన మైండ్లో అది అది ఏర్పడి ఆ భావం ఎప్పుడు నిలిచిపోతుంది పిల్లలకు కూడా చెప్పిన విషయమే ఆయన కొత్త విషయాలు చెబుతూ ఈ విషయాలు జోడించి చెప్పడం వల్ల చాలా సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది మన సమాజంలో అందరము సుభిక్ష సుభిక్షంగా ఉండగలుగుతాం కాబట్టి ఈ విషయాన్ని ప్రతి మనం ప్రతి చిన్న విషయం కూడా దేశం చూస్తాం మనం మోక్ష కింద విశ్లేషాలు తీసుకున్నప్పుడు ఆయన ఆఫీసులో పనిచేసేటప్పుడు చిన్న పెన్ను కూడా రెండు పెన్నులు పెట్టిన వాళ్ళనమాట ఒకటి ఆయన పర్సనల్కి ఒకటి ఆఫీస్ వర్క్కి ఎందుకంటే అది మనం చూసాం కొందరు చూసే వాళ్ళకు వేరే రకంగా కానీ ఎందుకంటే ఆ ఆఫీస్ వర్క్ది ఆఫీస్కే ఉపయోగించాలి ఆ పైసా కూడా ఆయన స్వార్థానికి వాడుకోవట్లేదు అనమాట అనే అటువంటి వాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా చెప్పడం వల్ల ఓహో అప్పుడే ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఏ విధంగా అంత స్థాయిలో లేకపోయినా ప్రతివరకైనా మనము ఉండాలనే భావం ప్రతి ఒక్కరిలో వస్తుందన్నమాట కూడా తీసుకుంటే ట్రాఫిక్లో పుచ్చటం సిగ్నల్ పడుతుంది సిగ్నల్ పట్టినా కూడా వెళ్ళిపోవడం అందరు లేకుండా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఒకరి దిగి అందరిని సెట్ చేసి పంపించడం కూడా దేశవృతితో సమానం ఏ కార్యక్రమం చూసినా కూడా ఇవన్నీ దేశవృత్తితో మనము ఇవన్నీ దేశవృప్తి అనే పదాలకి నిర్వచనం అన్ని కలగలుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆచరిస్తూ మనము మన సమాజానికి తెలియజేస్తా తెలియజేయాలని కోరుకుంటూ అందరికి చాలా అందరికీ తెలియజేస్తే చాలా వచ్చింది స్వాతంత్రం అంటే నాకు చిన్నప్పుడు బాగా గుర్తు వచ్చేది సిక్స్త్ ఎయిత్ ఆ మధ్యలో చదువుకుంటున్నప్పుడు సంవత్సరానికి మన పనులు వస్తాయి స్కూల్లా ఆ పనులను ఒకటి గణతంత్రత వస్తాయి నాకు ఆ రెండు బాగా గుర్తు రాగానే చాక్లెట్లు బిస్కెట్లు కబడ్డీ ఖోఖో పాటలు నటన ఇవే గుర్తొచ్చేదా సార్ కానీ దాని సంకల్పం ఏంటి దాని ఆశయం ఏంటి ఎందుకు జరుపుతున్నారో ఎలా జరుపుతుందో ఎవరు తీసుకొస్తున్నారో ఈ విషయాలు చెప్పలేకపోయేవాళ్ళు నేను కూడా అంతా అంత గుర్తించలేకపోయేవాళ్ళు తర్వాత కాలంలో తెలిసింది మహాత్ముడు చాలా కాలం నుంచి ఆయన ప్రజల్లో ఉన్న సంకల్పం ప్రజల ఉన్న అసమానతలు ఇవన్నీ చూసి మనకు స్వతంత్రం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛ హక్కులు ఉండాలి బావిస్త సంఖ్యలు పోవాలి అనే ఉద్దేశంతో అహింస చిన్న పదంతో ఈ మొత్త జాతిని మొత్తం ఏక్యం చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చినటువంటి తర్వాత కాలంలో తెలిసింది ఇప్పటి పాఠశాలలో కూడా కళాశాలలో కూడా జస్ట్ నామకోవాలి ఎగిరేస్తున్నారు వస్తున్నారు చాక్రెట్ వస్తున్నారు చేస్తున్నారు ఇది మాత్రం వాస్తవం జరుగుతుంది కళాశాలలో పాఠశాలలో ఎందుకంటే నేను మేము కూడా సర్వే చేసాం నిజంగా దేశభక్తి ఎంతవరకు వెళ్ళిపోతుంది మహాత్ముడు అనే పేరు ఎంతవరకు తెలిసిపోతుంది జస్ట్ మహాత్ముడు అనే పేరు తెలుస్తుంది తప్ప అది పుట్టుపూర తలా ఎందుకు పోరాడి చాలా ఉన్నారు దేశంలో చాలా ఉన్నారు అలా అందరి పేరు ఇప్పుడు సీతారామరాజు ఉంది సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి పేరు చమరుగైపోతున్నాయి వీళ్ళు కూడా ఒకప్పుడు అంతర్గతంగా పోరాడిన వాళ్ళు అది ఒక మహాత్ముడు అనే పేరు తీసుకొస్తారే తప్ప చేయలేకపోతున్నారు తల తెలిసింది తర్వాత కాలంలో దేశభక్తి అంటే గురజాడ వెంకటప్పరావు ఒక మాట చెప్పాడు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే ఆ పదం చిన్నదే కానీ ఎంత అర్థం ఉంటుంది మట్టి కాదు దేశం అంటే మన మనుషులం మనుషులు ఎలా ఉన్నారు సార్ అన్నట్టు కొంత లాభం కొంత కొంత లాభం కొంత మానుకో అన్నట్టు మనం సంపాదించిన సంపదలో కొంత మానుకొని కొడుగు వాడికి అదే దేశం ఇట్లాంటి కార్యక్రమం నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు మన అందరం కలిసి ఈ స్వతంత్ర దినోత్సవం గురించి గణతంత్ర దినోత్సవం గురించి పెద్ద కార్యక్రమం పెడితే కొంచెం విద్యార్థులకే కానీ కళాశాలలో కొంచెం మనం తెలియజేసినట్టు ఉంటుందనే ఉద్దేశం మీరు అందరూ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే నేను వరకు సహకారం పూర్తిగా కేటాయిస్తాను దేశభక్తి అంటే దేశం దేశంలోని ప్రజలను ప్రేమించడం మన తో దేశభక్తి అంటే మన తోటి తోటి వారికి సహాయపడడం అని మన ఉద్దేశం తోటి వారికి సహాయపడుతూ భారతదేశ ఎదుగుదలకు దేశభక్తి నేటి బాలలే ఒకటి పౌరులు అన్నారు దేశభక్తిని చిన్ననాటి నుండే విద్యార్థుల్లో పె పెంచడానికి కృషి చేయాలి దేశభక్తి దేశ నాయకులపై జోకులు వేసుకోవడం దేశంపై జోకులు వేసుకోవడం ఈ మధ్య బాగా జరుగుతున్నాయి గాంధీజీ ఎక్కడ పుట్టాడంటే గాంధీ హాస్పిటల్లో కొట్టాడండి ఆగస్టు పదిహేను రాకపోతే మనం ఏం కోల్పోయే వాళ్ళని అంటే ఒకరోజు సెలూన్ కోల్పోయే వాళ్ళు ఈ విధంగా ఒకరోజు ఈ విధంగా జోకులు వేసుకుంటూ దేశ నాయకులపైనే జోకులు వేసేంత ఎదిగి ఎదిగిపోయారు అని అనుకుంటు ఎదిగిపోయామనుకుంటున్నాను కానీ తగ్గిపోయాం వారి మీద జోకులు వేస్తూ ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఒకటి మాటలకే పరిమితం అవుతున్నాడు వారి చేతులకి పరిమితం కావడం లేదు ఒకరోజు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఆగస్టు పదిహేనుకి ఒక ఐఐ ఐఏఎస్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు ఒక సారు మాకు పాటలు బోధించేసారు ఆయనకి సరిగ్గా పాఠాలు చెప్పడానికే రాక రా రాకపోయేది కానీ ఆయన మాటలు మాత్రం బాగా మాట్ మాటలు అంటే ఎలాంటి మాటలు అంటే ఆయన ఆచరించడానికి అందరూ ఆచరించాలి ఆయన ఆచరించడు కానీ అందరూ ఆచరించాలి అన్నట్టు మాట్లాడేవాడు ఒకరోజు అందరు ముందు ఐఏఎస్ కూడా బండి వచ్చి వెనకాలకు కూర్చున్నాడు మైక్లో మాట్లాడాడు నేను ఇంకున్నప్పటి నుంచి అంటున్నారు భారతదేశం ఎదగాలి ఎదగాలి ఎదగాలి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని అంటున్నారు ఇప్పుడు కూడా అదే భారతదేశం అభివృద్ధి చెందుతున్న అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కానీ అభివృద్ధి చెందలేదు అని అన్నాడు వెంటనే ఐఏఎస్ మయత తీసుకుని భారతదేశం అభివృద్ధి చెందడం అంటే మనం అభివృద్ధి చెందడం గత పది సంవత్సరాలుగా నువ్వు టీచర్గానే ఉంటున్నావు ఇప్పుడు కూడా టీచర్గానే ఉంటున్నావు నీటి నువ్వే అభివృద్ధి చెందలేదు ఇంకా భారతదేశ భారతదేశం అభివృద్ధి సరిగా పాఠాలు చెప్పగానే విన్నాను మన మనం అభివృద్ధి చెందాలి మన మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన విద్యార్థులను అభివృద్ధి చెంది చెందాలి అని ఎలాంటి నమస్కారం సార్ దేశభక్తి అంటే మీరు చాలా చెప్పారు దేశాన్ని ప్రేమించడం దేశం అంటే నేల కాదు దేశం అంటే కృషిలో అని చెప్పి బిజాడ పరంగా చెప్పారు అయితే ఇప్పుడు ఏమిటి అంటే దేశాన్ని ప్రేమించాలి అని చెప్పడం మాత్రం వింటున్నాం కానీ ఆ స్ఫూర్తి అనేటువంటిది జనాల్లో కలగడానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామనేటువంటి ఆలోచించారు ఇంతకు టీవీలో పుస్తకాలు ఎవరైతే స్వాతంత్ర సమర చూశారో వాళ్లతో కలిసి పనిచేశారు అప్పుడున్నటువంటి స్ఫూర్తి ఇప్పుడు లేదు అనేటువంటి ఒక విమర్శ చాలా ఉన్నది అయితే ఆ స్ఫూర్తి మనం కలిగించాలి బాధ్యత అసలు ఉపాధ్యాయుల్లో ఉన్నది మేధావుల్లో ఉన్నది తల్లిదండ్రులు కూడా ఉన్నదన్నమాట అయితే అందుకోసం ఏంటంటే మన స్వాతంత్రం వచ్చడానికి గాంధీ మహాత్మా సుభాష్ చంద్రబోసు లాల్ బహదూర్ శాస్త్రి ఇటువంటి వాళ్ళు ఎంత త్యాగాలు చేశారు అసలు ఇళ్లను భార్యాభర్తను భార్యలను పిల్లలను వదిలిపెట్టి జైళ్లలో ఉండి ఇవి ఎంత ఆకలితో అలవా అడగ అలవటించుకుంటు వాళ్ళతో పోరాడి ఏదైతే ఉందో స్వాన్ని సంపాదించారన్నమాట అటువంటి అటువంటి దాన్ని గురించి అది చెప్పేటువంటి వాళ్ళు లేకుండా అయినారనమాట అవి చెప్పినప్పుడు ఆ పిక్చర్స్ చూస్తున్నప్పుడు మనకు ఎంతో గౌరవపడుస్తుంది అనమాట ఆ విషయాలను చెప్పేటువంటి వాళ్ళు లేకుండా అయిపోయినారు అది అక్కడ బాధ కలిగించేటువంటిది అయితే ఇక్కడ ఏమిటి అంటే ఇప్పుడు ఈ మీడియా ప్రభావంతో కానీ వేరే ఎన్నో రకాల పాశ్చాత్య నాయకత్వ ప్రభావంతో కానీ స్వార్థం అనేటువంటిది ఎక్కువ అయింది ఎంజాయ్మెంట్ మీద మనం కృష్టి సా చేస్తున్నాం అనమాట కేంద్రీకరిస్తున్నాం ఒక జాబ్ చేయాలి సొంతం జాబ్ చేసేతం సంపాదించాలి ఎంజాయ్ చేయాలి అది కరప్షన్ చేసినా పర్వాలేదు సంభవ్ ఏ విధంగానో డబ్బా సంపాదించాలి చేయాలి అయితే ఆ దృష్టి వర్చడానికి కారణం ఏమిటంటే వీళ్లల్లో ఆ దేశభక్తి బిజాలనేటువంటి నాటక పోవడం అనమాట వాళ్ళు త్యాగాలు చేశారు లాల్ బహదూర్ శాస్త్రికి చివరికి ఏదైతేనో సొంత ఇల్లు లేకున్నానని అసలు వాస్తవానికి అటువంటి నాయకులు మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ త్యాగం చేశారు ఆ త్యాగాన్ని గురించి తెలుసుకునేటువంటి ఒక అవకాశం లేకపోవడం వల్ల ఇట్లా తయారవుతున్నారు మనం పెద్ద జాబుల్లోకి వచ్చి వచ్చిన తర్వాత ఎంత కూడబెట్టలో ఏం చేయాలి దేశాన్ని దోచుకోవాలనేటువంటి ఒక అందరం కాదు నేను చెప్తున్నా అటువంటి పరిస్థితి వస్తున్నది ఇప్పుడు రోడ్లు వేసా బ్రిడ్జ్లు వేసా ప్రాజెక్టులు వేసా ఏది ఏదైనా కానీ ఏంటంటే అది మూడు సంవత్సరాలకు గురిపోతున్నాయి కొన్ని నేను ఒక విషయం చూశాను వరంగల్లో వరంగల్ చౌరస్తా నుండి జయప్రకాశ్ నారాయణ రోడ్ అని ఉంది ఆ రోడ్డు నా కళ్ళ ముద్ర పడి నేను ఫోర్ ఇయర్స్ తర్వాత స్టేషన్ నుండి చౌరస్తా దాకా పాతది పంతొమ్మిది వందల వేసిన రోడ్డు అది అట్లాగే ఉంది కానీ అది మాత్రం తొందరగా పాడైపోయింది కారణమేమిటి దాని గురించి నేను అంటే దేశభక్తి అంటే అది కాదు మనం సంపాదించాలని కాదు దేశం మీద మన డ్యూటీని సరిగ్గా చేయడం అనేటువంటి ముఖ్యమైనది ప్రజలకు మనకు జవాబుదారీ కావాలి ప్రజలకు దేశానికి ప్రజానికి కూడా అది ఆ జవాబుదారీతనం అనేటువంటిది పోయింది అసలు కారణం అది అన్నమాట అసలు ఆ బీజాలు దేశం మీద మనకు ప్రాంతం మీద మనకు డ్యూటీ మీద ప్రేమ అనేటువంటిది లేకపోవడం వల్ల అది ఆ తొందరగా పాడైపోయిందని నేను ఆలోచించగలిగా అది అందుకోసం ఆ బీజాలను వేసేటువంటి బాధ్యత మేధావులకు తర్వాత ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు కూడా ఉన్నది అందుకోసం వారి యొక్క స్ఫూర్తిని మనకు అందించాల్సిన అవసరం ఎంతో ఉన్నది ఈ విషయంలో నేను ఏంటంటే రిటైర్ అయిన తర్వాత నేను పదిలో ఏప్రిల్ ఫస్ట్ నాడు ఇక్కడికి వచ్చాను చిన్నప్పటి ఏదైనా కార్యక్రమాన్ని స్వాతంత్రం దినోత్సవాన్ని ఫ్లాగ్ ఆస్తుంది జెండా వందనం చేయాలి ఎక్కడ చేయాలంటే నాకు అంత పరిచయం అందుకోసం నేను ఒక చోటికి పోతాను ఒక చోటికి పోయి ఆ కార్యక్రమంలో నిశ్శబ్దంగా ఉండి చక్క జెండా వందనం చేసుకొని మాత్రం వస్తాను ఈ విధంగా చేస్తున్నాను అందుకోసం ఏంటంటే దేశభక్తిని ప్రేరేపించగలిగేటటువంటి కార్యక్రమాలను పెట్టాలి మనం సాహిత్యపరంగా సమాజంలో వేరే విషయంలో కానీ తర్వాత మనమేం చేయాలి సమాజంలో అనేటువంటిది కూడా అందుకోసం సేవా కార్యక్రమాలు చక్కగా నిర్వహించాలి బీదరైనటువంటి వాళ్లకు వాళ్లకు ఏదైతేనో చదువు విషయంలోనే కానీ తర్వాత వేరే మెడికల్ క్యాంపుల విషయంలోనే కానీ నీటి విషయంలోనే కానీ ఎప్పుడన్నా మనకు చేతనైనంత ఒక పది మంది కలిసిన తర్వాత ఏం చేయలేనటువంటిది ఏమి ఆ విధంగా కార్యక్రమాన్ని చేసి మన లెబెల్లో మనం దేశభక్తి దాడుకునే అవకాశం ఉన్నది అనమాట నేను చేయలేని ఒక్కడనే కదా అంటే తప్పు ఇటువంటి సంస్థలతో కలిసి క్లబ్ పై చక్క చేసుకోనిదైతేనో మనం వేరే విధంగా దేశభక్తిని ఇంప్రూవ్ చేసేటువంటి కార్యక్రమం అందరూ చేపడతారని తప్పకుండా బాధ స్ట్రాన్గా ఉంటానని పగణిస్తూ <coughs> सबक नमस्कार चलाधी पुटमाइर संघमाइन पाट ग्यागा बाल सत् संगे देशा की स्वातं వాళ్ళు గనక పొరపాటును ఇవాళ బతికుంటే వాళ్లు చేసిన పనికి లెంపలు వేసుకునే స్థితిలో సమాజంలో రెండు దేశభక్తి అవసరమా అన్న ప్రశ్నకు తావే దేశంలో పుట్టినందుకు నువ్వు గర్విస్తే ఆ స్వాతంత్రాన్ని రక్షించుకుందామనే తలంకు నీకుంటుంది దేశంలో పుట్టినందుకు ఎందుకు గర్వించాలో పుట్టిన వాళ్లకు తెలియ చెప్పకుండా వ్యసనాల వైపు విలాసాల వైపు మన వ్యవస్థ వాళ్లని నిర్వీర్యులను చేసే పద్ధతిలో నడిపిస్తూ ఉన్నాం నాకు అది ప్రధాన దోషంగా కనబడుతుంది రెండు మిత్రులందరూ మాట్లాడిన తర్వాత మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి కొన్ని నేను అనుకున్నది మీరు చక్కగా చెప్పారు ఎవరికి అప్పజెప్పబడిన పని వాళ్లు సక్రమంగా చేస్తే అది దేశభక్తికి ప్రధానమైన పునాది అని నాకు అనిపిస్తుంది ఏ పని అప్పచెప్పావో ఏ పని ఉద్యోగమో ఏమిటో అక్కగా చేయాలి మనస్ఫూర్తిగా చెయ్యి నిజాయితీగా చెయ్యి అసమర్థతతో చెయ్యొద్దు అవినీతిమయ జీవితం వద్దు దేశ ప్రధాని చేసిన లాల్ శాస్త్రి గారికి గుల్జారిలాల్ నందా గారికి కూడా సొంత ఇళ్లు లేవు కానీ కొందరికి డెబ్బై గదుల నిర్మాణాలు చేపట్టగలిగా ఒక్క గదిలో పడుకుంటా పది జతల బట్టలు అవసరమే వెరైటీ కోసం ఒక్క జత బట్టలే వేస్తారు సంక్రాంతికి గంగిరెద్దుని తీసుకొస్తూ పాత బట్టలు బోల్డ్ అని వేసేస్తారు ఆ మీద అలా మీ ఇంట్లో బోల్డ్ అని బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి అనేక బట్టలు అనేక షర్ట్స్ అనేక కోర్టును వేసుకుని బయటకు రావు నీకు సంపద ఉన్నా మనిషి మానవత్వం మంచితనం భక్తి అసలు ఆ మొగలాయిల పాలన దాడితో ప్రారంభమై నీకు ముందు ఉన్న స్థితి దైవభక్తి ఉండేది రాజ్యం యొక్క భక్తి ఉండేది రాజభక్తి ఉండేది ఒక దేశంగా లేదు ఎప్పుడో పురాతన కాలంలో ఏమైనా ఉండేవో నాకు ఆ తరువాత ఆంగ్లేయుల పాలనలో ఒక రకంగా దేశం అనే కాన్సెప్ట్ ఏర్పడింది సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని ఆ సంస్థానాలవన్నీ ఐదు వందల పై విలీనమైనందువల్ల భారతదేశం అనుకునేటువంటి ఒక పదం మనకు దొరికింది ఆ తర్వాత మాత్రం పేరు చెప్పక్కర్లేదు కొందరు ప్రస్తావన చేశారు భ్రష్టు పట్టిన స్థితిలో దేశంలో దేశాభిమానం నాకు కద్దని ఇది ప్రతి గొప్పది చెప్పుకోకూడదు నీకున్న దాంట్లో నీకు తెలిసిన దాంట్లో పంచుకుంటూ మంచిని పెంచుకుంటూ చేయటమే దేశభక్తికి నిదర్శనం అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇలాగే ఒక మీటింగ్ లో వెళ్ళినప్పుడు ఒక కవిగారు నడటం జరిగిందండి మీరు ఏదైనా సందేశం ఇస్తారా దేశమైన పర్వాలేదు బాగుంది కవిగారు కాబట్టి నమస్కారం దేశమైన సందేహం అనలేదు దేశమైన సందేశం అన్నాడు సరిపోయే దేశమైన సందేహం అనట్లేదు సందేహాస్పదూ ద కొంచెం బాల్యంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు చిన్నప్పుడు నేను ఆర్ఎస్ఎంఆర్ స్కూల్లో చదివాను మా బస్సులో జెండా ఉంచారా హే హమారా ఆ పాట నేను చాలా బాడ పాడేవాడిని అంటే మొత్తం వీధుల్లో తిరుగుతూ అంటే ఆ శరీరంలో ఒక వేడి పుట్టేది గుంటూరు శేషన్ శర్మగారు అంటారు ఒక జెండాకున్న పొగరు నాకుంది అని అంటే వీ షుడ్ బి ప్రౌడ్ మై కంట్రీ అంటే మనం ఎంతో బాగా చెప్పుకోవడానికి ఉన్నది మనం ఏం చేస్తున్నాం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు బాంబేలో విద్యుత్ అలంకరణ చేస్తారు కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక జట్కా మాట్లాడి మొత్తం బాంబేలో ఒక గేట్ ఆఫ్ ఇండియా వరకు తీసుకెళ్ళాలని చెప్తే తీసుకెళ్ళారు వాళ్ళు దిగిన తర్వాత వాడిని డబ్బులు ఇస్తే ఈరోజు నేను డబ్బులు తీసుకోండి సార్ అన్నా అంటే ఒక ఆ రోజుల్లో సామాన్య వ్యక్తి కూడా ఎంతో కొంత త్యాగం చేసేవాడు అన్నారు వెరీ ఆర్డినరీ పర్సన్ నేను గాంధీ గురించి భగత్ సింగ్ గురించి మాట్లాడడం వెరీ అట్లాంటి వేల మంది చరిత్రలో లేరు చరిత్ర రాయబడలేదు డాక్యుమెంటేషన్ ఆ రోజుల్లో తలుచుకుంటే అంత ఆనందంగా ఉండే అంటే మా ఒక హిందీ పండిత్ అంటుంటాడు ఎక్కువ మనకు నైబర్ అంటే ఎవరు మన ఇంటి పక్క వాడు కాదు మన ఐడియాలజీతో మన భావాలతో ఎక్కించేవాడే మన నైబర్లు మేము అటువంటి నైబర్స్ అందరం కలిసి యోగమార్తె అనేది పేరు పెట్టుకున్నాం మేము ఏదో అంటే ఒక బోరింగ్ వేయడము లేకుంటే గోడ కట్టడము నల్లా పెట్టడం పన్ను ఏం చేయలేదు విషభక్తి అంటే అదే అని అనుకోవచ్చు కూడా ఒకటి కావచ్చు కానీ సాధ్యమైనంత వరకు మంచి భావాలని వెదెళ్లడానికి ఈ సంస్థని యాభై సంవత్సరాల నుండి నడిపిస్తున్నారు మంచి పుస్తకాన్ని ప్ర ప్రచురించా అంటే దేశభక్తి మీరెట్లా చేశారు ఎప్పుడైనా దేశం ఎప్పుడు బాగుపడుతుందంటే ప్రజెంట్ జనరేషన్ త్యాగం చేస్తే భవిష్యత్తు తరం బాగుపడుతుంది అది సోవియట్ యూనియన్లో బాగా జరిగిందని నేను అనుకుంటాను జరిగిందో లేదో పూర్తి చరిత్ర నాకు తెలియదు అంటే వాళ్ళు వాళ్ళ సుఖాన్ని కొంత తగ్గించుకొని ఆ రోజుల్లో దేశానికి బాగుపడ్డారు అట్లా మనం ఏమైనా చేయగలుగుతాం సాత్వికమైన నేను పుస్తకాలు అంటే సాత్వికమైన ఒక వ్యవహారం ఈ పుస్తకం చదివి నేను బాగుపడ్డాననుకుంటే దేశం సేవ చేసినట్టే అట్లా మనం ఎక్కడున్నా కానీ మన పోటీ వారితో మంచిగా వెలుగుతూ మంచి చేస్తూ ఉంటే అదే దేశభక్త నేను చాలా సంతోషం అందరూ మీ అభిప్రాయాలు చెప్పారు నా ముగింపు వాక్యాలు చెప్తాను నేను దేశం స్వాతంత్రము దేశము అంటే మన గురిజాడు అప్పారావు గారు చెప్పింది మీరు అందరూ కూడా చాలా అని చెప్పారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు దేశమంటే మనుషులు కేవలం మట్టి మాత్రమే కాదు అని దాని ఉద్దేశం అంటే స్వ మన యొక్క తంత్రం మన పద్ధతిలో మనం కార్యక్రమాలు నిర్మించుకోవడం అంత గత ములది పరతంత్రం ఇతరులు వచ్చి మన తంత్రం తంత్రం అంటే పని చేసే విధానం స్వతంత్రం అంటే మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం చేసే కార్యక్రమాలు మన పదవి ఈ భక్తి అనేటువంటిది చూస్తే భజ అనేటువంటి దాంట్లోంచి అంటే భజ భక్తి అంటే సేవ చేయడం అర్థం నమస్కారం పెట్టడం ఏదో ఆర్పులు ఇవ్వడం ఇది కాదు సేవ చేయడం దేవుడు అంటే ప్రతి వ్యక్తిలోనూ దేవుడు ఉన్నాడు అనేటువంటిది మన సాంప్రదాయం అహంబ్రహ్మాస్ని అహం బ్రహ్మాస్ కంటే నేను దేవుడిని కాదు నేనందరినీ గుర్తించాను మీలో కూడా ఉన్నాడు మీలో కూడా ఉన్నాడు మీలో సేవ చేయడం దైవభక్తి దేశభక్తి కూడా ఆ సేవ చేయకపోతే అది భక్తి అని పెంచుకోదు ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి పది రూపాయలు వేయడం ఏదో ముక్క పట్టి చెల్లించుకోవడం అది కాదు నువ్వు ప్రజలకి సేవ చేస్తే అందరూ నాలాంటి వాళ్లే అందరూ దైవస్వరూపులు అనేటువంటి అట్లాగే దేశం దగ్గరికి మొత్తం ఈ నూట కోట్ల మంది జనాభా నేను నమస్కారం చేస్తున్నానంటే వీళ్ళందరూ నా వాళ్ళు వాళ్ళందరికీ సేవ చేయాలి భక్తి అంటే భతి సేవ సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం కలిగి ఉన్నప్పుడే అది నిజమైన దేశభక్తి అవుతుంది గురికే నమస్కారం చేసేస్తే భక్తిని కాదు మీ వల్ల వాడికి సమాజానికి ఉపయోగపడాలి కనీసం అదే సొంత లాభం కొంత లాభం ఇక్కడ మీరు ఇద్దరు ముగ్గురు నాకు చాలా సంతోషం నాకు నా దేశం భారత భూమి ఉంది అది నెక్ ఎవరు నాకు ఇప్పటిదాకా తెలియదు పైడ్ మరియు శుభారా ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయులు నా సోదరులు అని ఉంది కదా చాలా సార్లు తెలియదు చిన్నప్పుడు చెప్పేమో ఇవన్నీ ఉన్నాయి కానీ నిజంగా పైడు మరియు నాకు ఇప్పటిదాకా తెలియదు మీకు తెలియదు ఈ మధ్య తెలుసుకున్నారు సంతోషం అట్లాగే నేను చాలా మందిని చూశాను వారు చెప్పింది కూడా విశేషాలు రెండు పెన్నులు పెట్టుకునేవారు ఆఫీస్ పని ఆఫీస్ పని తో చేసి తన పని మాత్రం తన పనితో చేసి అట్లాంటి వ్యక్తులు నేను కొంతమందిని చూసాను పది పదిహేను ఏళ్ళ ఇంజనీర్లు వాళ్ళు కార్లు బాగా డబ్బు ఉన్నవాళ్ళు కార్లు వాళ్ళ ఆఫీస్ తన కారు మీద వెళ్ళి ఆఫీస్ కార్యాలను మాత్రం మళ్ళీ ఆఫీస్ కార్ మీద మళ్ళీ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి తన ఇంటికి ఆఫీస్ కారు మీద ఎప్పుడు నాకు తెలిసిన ఒక చాలా మంది చూసి ఇప్పుడు మాత్రం అట్లా లేరని నేను చెప్పగలను ఒకటా అయితే అట్లాగే నేను ఒక్కొక్క ఉదాహరణ కూడా ఇస్తాను అంటే ఎలాగ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి గుల్జార్లాల్ నందా గుల్జార్లాల్ నందా చివరికి ఇంటి అద్దె కట్టుకోలేని స్థితి ఇంటి లేదు అది వేరే విషయం అద్దె కట్టుకోలేని స్థితిలో కూడా లేవు అప్పుడు రాజీవ్ గాంధీ చిరుపుని ప్రైమ్ మినిస్టర్లోనే నేను నిందిస్తానంటే నాకు అక్కర్లేదు అన్న సార్ తన పేరు అంతా తెలియదు అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు చాలా ఉంటాయి మన పని మనం చేయాలన్నప్పుడు రెండు విషయాలు మాత్రం చెప్పేసి నేను ముగిస్తాను సాల్సా చెప్పచ్చు కానీ మీకు అందరికి తెలిసిందేనేమో ఆయన ఒకసారి మంత్రి పదవికి పోయింది అంటే రైల్వే ఇంట్లోనే ఏదో మంత్రి రిజైన్ చేశారు చేసిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి లలిత అంటే ఆ భార్య లలితాబాయి ఆ భార్య రెండు కూరలు పండిందట రెండు కూరలు పడతాద్దు నేను ఈ రోజు నుంచి సామాన్యమైన మనిషి నిన్నర దాకా నేను మినిస్టర్ని కాబట్టి కొంచెం జీతం వచ్చేది ఇప్పుడు నాకు ఆ ఇది లేదు కాబట్టి ఈ రోజు నుంచి ఒకే కూర వండాలని ఆయనకు చెప్పాను ఒక కూర తోటే తర్వాత చేసుకున్నాడు దీనికంటే గొప్ప విషయం ఏంటంటే ఆయన మామూలుగా ఈ ఉద్యోగంలో లబ్బులు కొట్టేది చేసినప్పుడు నాకు సరిగ్గా కొంత జీతం వచ్చేది ఏ నెలకు సరిపోయే మాత్రం ఆ నెలకి ఒకసారి ఒక మిత్రుడు వాళ్ళ ఇంటికి వచ్చి నాకు అత్యవసరంగా ఒక యాభై రూపాయలు డబ్బులు కావాలండి ఎక్కువ కాదు యాభై రూపాయలు అది ఎక్కడ తక్కువ అడిగడదు అంటే ఈయనన్నట్టు నా దగ్గర ఏ నెలదే నా దగ్గర డబ్బులు లేవు బాబు నేను ఉన్నదాంతో ఇచ్చేస్తున్నాను ఫస్ట్ నా దగ్గర లేదు ఎవరినైనా అడుగుదాం అప్పుడు లలితాబాయి వచ్చి లేదండి నా దగ్గర యాభై రూపాయలు ఉంది మీరు ప్రతీ నెల ఇస్తున్న దాంట్లో వెనకఓరు రూపాయలు అర్ధ పోగు చేస్తే నాకు ఆ పోకులు పెట్టిలో కొంత యాభై రూపాయలు ఉంది అంటే అట్లానా అని మన్నాడు ఆఫీస్కి వెళ్ళి మీరు నాకు జీతం ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి మా భార్య ఒక యాభై రూపాయలు పోగు చేసింది కాబట్టి రేపటి నా జీతం తగ్గించండి నాక అంటే నాకు కావాల్సినంత ఇవ్వాలి కానీ నేను నేను నేను ఇది విచ్చలవిడికా ఆయన చెప్పి మరీ చెప్పి జీతం తగ్గించుకున్నాడు అంటే అట్లాంటి వాళ్ళు అంటే దేశంలో ఇప్పుడు దేశ కాదు స్వసేవ అంటే ఒక్క వ్యక్తి రెండు మూడేళ్ళలోనూ ఐదారు ఏళ్ళలోనూ ఒక లక్ష కోట్ల రూపాయలు సర్ తక్కువ కావచ్చు ఎక్కువ కదు వేరే విషయం కానీ డెబ్బై రెండు రూపులు ఇల్లు ఒక లక్ష కోట్ల రూపాయలు అంటే ఇది లక్ష కోట్ల రూపాయలు అంటే నాకు తెలుస్తుండంత ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విడిపోతే కొత్త ఆధ్యాదాన్ని కట్టుకుంటే ఒక లక్ష కోట్ల రూపాయలు ఇంచుమించుగా జరుగుతుంది అంటే అంత డబ్బులు సంపాదించిపోయి ఎక్కడ రాస్తున్నారో ఎక్కడ వస్తున్నారో అని దాని ఎంతో కొంత అంటే వేసమంటే ఈరోజు ఏమైందంటే నాకు లేటెస్ట్గా తెలిసిన దాని ప్రకారం ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే కనీసం పది కోట్లు కావాలి పార్లమెంటుకి పోటీ చేయాలంటే యాభై కోట్లు ఇంతకుముందు కాదు ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో కానీ లేదా దేశ జనాభాలో ఉండేటువంటి చాలామంది వ్యక్తుల్లో కానీ ఒక పది కోట్లు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే కాగలదా అంటే సామాన్య వ్యక్తి ఇది ప్రజాస్వామ్యం అవుతుందా అంటే ఇవన్నీ ఆలోచించినట్లయితే యువకులలో ప్రస్తుతం కొంత మార్పు వచ్చినట్టయితే దేశం పరిస్థితి ఎట్లా ఉంది కొంత అభివృద్ధి జరిగిన మాట నిజం నేను కాదనిలేదు నేను నా చిన్నప్పటికంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది అందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ జరగవలసినంత జరగలేదు కనీసం ఒక ఇరవై ఐదు శాతం జరిగిందేమో జరగలేదే మిగతా దేశంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే కానీ దాన్ని చూసేదైనా మనం నేర్చుకోవాలి అంతే తప్ప అంతకంటే ఏం లేదు కాబట్టి దేశ సేవ అనేటువంటిది దేశభక్తి అనేటువంటిది దేశానికి సేవ చేయడమే దేశభక్తి దేశం అంటే ఎవరంటే మనుషులు మన పొరుగువాడికి సహాయం చేయడం అనేటువంటిది ఏర్పరచుకున్నట్టయితే అది నిజమైన దేశభక్తి అవుతుంది అని నేను భావిస్తూ వేలైనప్పటికీ చాలా విషయాలు మాత్రం నేను ఈరోజు నేర్చుకున్నా ఒక విషయాలు నేర్చుకున్నా అంటే ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా సుమారు నాకు అరవై ఆరు అరవై ఏడేళ్ళు వయసులో అయినప్పటికీ ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు చెప్తుంటే తెలుసుకున్నానంటే ఇట్లాంటి నీటికల్ రావడం వల్ల నాకు చాలా ప్రయోజనం ఉంది తర్వాత అనేటువంటి విషయం తెలుసు ఏదైనా మంచి విషయం మాట్లాడుతున్నా ఇట్లాంటి విషయాలు మీరు కూడా సెలెక్ట్ చేసినట్లయితే ముందు ముందు మనకి చేయడానికి అవకాశం ఉంటుంది మనకి సమయం పది నిమిషాలు అనౌన్స్మెంట్స్ నేను చెప్పేస్తాను చెప్పేసిన తర్వాత మిగిలిన సమయం పది నిమిషాలు ఎక్కువైనా సాధి మాట్లాడదా మొట్టమొదటి విషయం ఈ నెల అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ కృష్ణాష్టమి నాడు యువభారతి పూర్వ అధ్యక్షుడు తిరువెంటి కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా యువభారతి ట్రస్టు అంటే ఫౌండేషన్ తిరుమల శ్రీనివాసాచారి గారి ధర్మనిధి పురస్కారం ఈ రెండు కూడా ఇక్కడ భాషా నిలయంలో జరుగుతాయి దాని ఆహ్వాన పత్రాలు ఉన్నాయి తల ఒకటి తీసుకున్నామని చెప్పి మన అందరూ రావాలి అందరూ రావాలని కూడా ప్రార్థన రెండు యువభారతి ప్రచురణలలో ఒకటైనటువంటి వ్యాస సూక్తం అనేటువంటి పుస్తకం వచ్చిన వాళ్ళందరూ తల ఒక కాపీ తీసుకు చదవమని ప్రార్థన మిగిలింది ఏమన్నా మూడవది ప్రతి నెల మొదటి ఆదివారం చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీలో నిర్వహింపబడుతున్న కార్యక్రమాల తీరు ఇలా కాక మరో రకంగా ఉంటుంది రానటువంటి వాళ్ళు ఒక్కసారి వస్తే అక్కడ కూడా కార్యక్రమాలు ఎలాంటివో మీకు తెలుస్తాయి దానికి కూడా రమ్మనమని ఆహ్వానం నాలుగవది ఈ నెల నాలుగవ ఆదివారం విద్యానగర్ శివం రోడ్డులో ఉన్న షిరిడి సాయిబాబా సంస్థానంలో మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు ప్రఖ్యాత రచయిత సినిమా రచయిత నవలాకర్త అయినటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఉపన్యాసం ఉంది ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఉపన్యాసం ఉంది బాగా మాట్లాడతారు బాగా ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి మీరు వీలైతే దయచేసి తప్పకుండా రమ్మనమని ప్రార్థన తర్వాత ఇందాక మీరు తీసుకున్నటువంటి ఈ ఎక్సర్సైజ్ నోట్ బుక్స్ దయచేసి ఇక్కడ పెట్టేసేయండి తర్వాత ఈ క్లుప్తగోష్ఠి సమీక్షా పత్రం కాగితాలు ఎవరు రాసింది వారు తీసుకుని వెళ్లవచ్చు అని ఇందులో కాసిన్ని బిస్కెట్స్ ఉంటాయి తల ఒకటో రెండో తింటూ మిగిలిన కార్యక్రమాన్ని పాల్గొనవచ్చును తర్వాత లీడ్ ఇండియా తరఫున యువశక్తి అని ఒక పత్రిక జూన్ నెలవి ఒక నా దగ్గర ఒక ఐదు కాపీలున్నాయి ఆగస్టు నెలవి ఎనిమిదో పదో కాపీలున్నాయి మరి రెండు ఒకరు తీసుకోకుండా ఏదో ఒక సంచికను మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పయితే ఆ తర్వాత ఇలాంటి పత్రిక కొంచెం దేశభక్తి అవి ఇవన్నీ మీకు కనబడతాయి అందులో వీలైతే చందాకట్టడానికి ప్రయత్నం చేయండి లేదు మీకు ఇష్టమని ఇది ఒకటి నానా ఎవరో ఒకటి లేచి నుంచి పనిచేసి సేల్ ఇంకేం చెప్పాలి వచ్చే నేను సమావేశం వివరాలు ఫస్ట్ సండే చెప్పాను ఫోర్త్ సండే చెప్పేశాను ఆ పుస్తకాలు వాపసి ఇవ్వమన్నా బిస్కెట్లు తినమన్నాను ఇరవై తొమ్మిదవ తేదీ కార్యక్రమం గురించి చెప్పాను చెప్తారు మన ఫౌండేషన్ సెక్రటరీ గారు వచ్చారు సంస్థ అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు ఐదు గంటలకి కార్యక్రమం ముగిసిన తర్వాత వేరేదో కార్యక్రమం ఉంది అందుకని ఇప్పుడు ఈ మిగిలిన సమయంలో ఏం చేస్తారని నాన్న ఓపెన్ చేస్తా రెండు బిస్కెట్ చేసి వాపస్ తీసుకురండి నాన్న నేను చెప్పాల్సిన అంశాలు అయిపోయాయి వచ్చే నెల కార్యక్రమం ప్రకటించి ఆ తర్వాత మిగిలిన సమయం పది నిమిషాలు సార్ని మాట్లాడమని చెప్పు ఫస్ట్ ఫస్ట్ ప్రతి నెలా మొదట ఆదివారం అండి అక్కడ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ఎదురుకుండా ఉన్న షిరిడి సాయిబాబా సంస్థానంలో నాలుగవ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి యువభారతి మొదట ఆదివారం రెండు గంటలకి ఇక్కడ మూడవ ఆదివారం రెండు గంటలకి అధ్యక్షుల్లో పొప్పడుతున్నట్ట దాన్న ఏమన్నా చెప్పాల్సి ఉంటే చెప్పేశాయ వచ్చే సమావేశం పదిహేను తొమ్మిది రెండు పేల పదమూడు నాడు ఇక్కడే ఇక్కడ ఈ అంతస్తులో కానీ లేదా మొదటి అంతస్తులు మొదటి అంతస్తు ఖాళీగా ఉంటే అక్కడ ఇక్కడ జరుగుతుంది ఆ రోజు సమాపేశానికి అధ్యక్షులుగా శ్రీమతి మంజుల గారు వ్యవహరిస్తారు అలాగే కర్షన్ రెడ్డి గారు కృప్త గోషి నిర్వహిస్తారు ఇప్పుడు మనం చూశారు కదా అంటే నా ఉద్దేశం అందరికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవకాశం ఉంటుంది ఈ రోజు నేను మొత్తం అందరూ ఒకసారి అభ్యర్థి ఒకసారి గుర్తు కొడుతుంది ఏదో విషయం మీద మనం మాట్లాడాలి నేను ప్రత్యేకంగా ముద్దు గారిని వచ్చేసారి ఏదో ఒక విషయం మీద ఒక కొత్త ప్రసంగం చేయమని అడుగుతున్నాను సభాముఖంగా ఏదైనా ఒక పది మీరు పద్యాల గురించి కానీ లేదా అవధానం గురించి కానీ లేదా ఇంగ్లీష్ సాహిత్యం గురించి కానీ నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ నెక్స్ట్ మీటింగ్ పది నెక్స్ట్ పదిహేను తొమ్మిది నాడు అవుతుంది ఆ రోజు మీరు ఒక పది పదిహేను నిమిషాలు దాని గురించి మాట్లాడితే మాకందరికీ తెలియదు ఇంకా ప్రసంగం చేస్తానంటే మీరు పది నెల రోజులు ఉంది ఒక పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంటుంది అంటే మీరు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడాలి నేను చూడాలి మీరు మాట్లాడతారా శ్రీనివాస్ గారు ముద్దు రాజయ్య గారు కె శ్రీనివాస్ గారు అంటే మీకు నెల రోజుల టైం ఉంటుంది కాబట్టి ఒక సబ్జెక్ట్ మీకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి ఒక పది నిమిషాల గురించి మాకు దాని గురించి చెప్పచ్చు లేదా ఒక గుర్తం గురించి కానీ మీ ఇష్టం ఇంకా ఎవరైనా కూడా మీరు డైరెక్ట్ గుర్త నిర్వహిస్తారు మంత్రులు గారు అధ్యక్షత వహిస్తారు కృతపాలు ముదురాజయ్య గారు కె శ్రీనివాస్ గారు ఎంకే నాయక్ గారు సుబ్రహ్మణ్యం గారు వీరి నలుగురు వాళ్ళు తయారై వచ్చిన విషయం మీద మాట్లాడుతారు మిగతా కుటుంబం మామూలుగా ఉంటుంది అవన్నీ మిగతా కార్యక్రమాలు మామూలుగా ఉంటాయి వచ్చే సమావేశం మాత్రం పదిహేను తొమ్మిది నాడు దొరుకుతుంది అంటే వచ్చే నెల ఫస్ట్ నాడే మనకి మొదటి ఆదివారం అయింది కాబట్టి ఐదు ఆదివారాలు వస్తాయి మనకి కాబట్టి మూడో ఆదివారం పదిహేనో తారీఖు అయింది కాబట్టి సుమారు ఐదు గంటలకు కావచ్చు అయింది అయిపోయింది అయింది అయిపోయింది ఈ సమావేశం ఇక్కడికి నిలిచినట్టు వచ్చేసరికి మీరందరూ కూడా మళ్ళీ రావాలని ఒకసారి మీ మీ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా సార్ గుర్తు చేస్తారు కూడా మీకందరికీ కూడా మళ్ళీ రావసారు మీకు నచ్చినట్టు మీ మిత్రులను కూడా చూడడం తీసుకోండి